పరిశుద్ధుల మీకు వందాలి ప్రభావాలకి సిద్ధపడుతుండగా ఆత్మీయ నడిపిచేయండి ప్రభావ మా జీవితాలు సరిచేయండి వాక్యాలను సత్యాన్ని గ్రహించలాగా మా యొక్క ఆత్మీయతలను విపమని ప్రార్థించినాం తది యుగ సమాప్తి చివరిలో మేము ఉంటుండగా మేము ఏ రీతిగా వాక్యాలను తీసుకుని తన మళ్ళీ అనేక ఏ రీతిగా వీటిని అర్థం చేసుకుని దాన్ని అవలంబించాలా అటువంటి కృపభాగ్యం మాకు అనుగ్రహించి మీరేం మహి పొందమని యేసు క్రీస్తు నావన ప్రార్థించాం తది ఆన్య ఈ రోజు ఎంత తేదీ పదిహేడవ తారీఖు పదిహేడవ తేదీ జూన్ రెండు వేల పద్నాలుగవ సంవత్సరం బాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా కదా కీర్తన గ్రంథము నూట అధ్యాయం పదకొండవ వచనం నుంచి కొన్ని వాక్యాలు మనం తీసుకుందాం కీర్తన గ్రంథము నూట అధ్యాయము పదకొండవ వచన ఆరంభం యోహో అందు భయభక్తులు గలవారి యహోవా ఎందు నమ్మిక ఇంచుడి ఆయన వారికి సహాయము వారికి కేడము యహోవా మమ్మను మరిచిపోలేదు ఆయన మమ్మను ఆశీర్వదించును ఆయన ఇస్రైలను ఆశ్రవదించును అహరోను వంశస్థులను ఆశ్రయించును పిల్లలనేమి పెద్దలనేమి తన భయభక్తులు గల వారిని యహోవా ఆశీర్వదించును యహోవా మిమ్మను మీ పిల్లలను వృద్ది పొందించును భూమి ఆకాశములను సృష్టించిన యహోవా చేత మీరు ఆశ్రయింపబడిన వారు ఆకాశములు యహోవశము ఆయన నరలకిచ్చియుడు మృతులను మౌన స్థితిలోనికి దీపావు వారును యహోవాను స్థుతింపరు మేమైతే ఇది మొదలుకొని నిత్యము యహోవాను యహోవాను ఈ యొక్క కీర్తన గ్రంథంలోని వాక్యాన్ని జనించినప్పుడు మన విశ్వాసాన్ని ఏ రీతిగా దేవుడు తన వాక్యం రూపకంగా బలపరుస్తూ ఉంటాడన్న విషయాలు జ్ఞాపకం కోస్తా ఉంటాయి మొదటిదిగా ఆయనని నమ్ముకున్న వారం మనం ఆయనని ఎందుకు నమ్ముకున్నామంటే రుచి చూసి ముఖ్యంగా ఎవడో చెప్తేనేది కాదు కదా వాక్యంలోని సత్యాన్ని గ్రహించి మనం నమ్ముకున్నాం ఆయన ఎందుకు భయభక్తులు గారి వారం కాబట్టి మనం నమ్ముకోవాలి కాబట్టి ఆయన నమ్ముకు ఆయనని ఆశ్రయించిన వారము ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారం కాబట్టి ఆయన మీదనే మనం ఆధారపడలా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఆయననే మనకు సహాయము అన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు ఈ లోకంలో ఎవరి సహాయం అవసరం లేదు మనం సాధారణంగా మనుషులనే ఆశ్రయించడానికి ప్రయాసపడతా ఉంటాం వాళ్ళు వచ్చి సహాయం చేస్తారు వీళ్ళొచ్చని సహాయం చేస్తారు అనేది దేవుడు మనుషుల రూపాకంలో మనకు సహాయకంగా ఉంటాడు కానీ మనుషులని మనకి సహాయంగా పంపిస్తాడు కానీ సహాయం మట్టుకు ఆయన నుండే రావాలా అన్న విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలా మనకు కేడము అతనే అంటే మన కాపుదల మనకి దృష్టి నుంచి దృష్టిని బాణాలు మన మీద కొలనీయకుండా అతనే మనకి అడ్డంగా ఉంటాడు మనల్ని కాపాడేవాడు అతనే అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు అహరోను వంశస్లారా అంటే దేవుని సేవకులారా అని అర్థం ఆయనను నమ్మకనుడి నుజంగా దేవుని సేవకుని అయితే యహోవాను నమ్ముకోవాలా ఆయన వారికి సహాయము వారికి కీడము ఆయన ఎందుకు భయభక్తులు వారా ఆయన నమ్మక ఆయన ఎందు నమ్మిక ఇంచుడి ఆయన వారికి సహాయము వారికి కీడము యహోవో మమ్మను మరిచిపోలేదు ఇది మనము సాక్ష్యం ఎప్పుడు చెప్తూనే ఉండాల ఎప్పుడు కూడా అతను మనల్ని విడిచిపెట్టలేదు మనల్ని ఎప్పుడు కూడా మర్చిపోలేదు కొన్నిసార్లు మనం శ్రమల గుండా వెళ్తున్నప్పుడు ఎందుకు దేవుణ్ణి మర్చిపోయి అనుకుంటాం కానీ మనకు తలంపు రావద్దు ఎందుకంటే ఇది గొప్ప జనానికి వచ్చే తలం దేవుడు ఏం చేసిండే నేను ఇంతకాలం నమ్ముకుంటే నాకు ఎందుకు ఈ కష్టం అని అంటా ఉంటారు వాళ్ళు రుచి చూడరు సుఖాన్ని ఆశ్రయించిన వాళ్ళు కాబట్టి గొప్ప జనం అంతా ఏషావు ప్రతి దినము సుఖానుభవాన్ని ఆశించిన వారు వీళ్ళు కానీ మనకు మటుకు ఈ సత్యం బాగా కష్టాలు ఎందుకు వస్తాయి అన్నప్పుడు కష్టాలు మనము కొన్నిటి కల్పించుకుంటాం అవిశ్వాసులు మన కల్పిస్తా ఉంటారు కానీ వాటన్నిటిని మనం విశ్వాసంలోనే ఎదుర్కోవాలా సాధ్యమైన కాడికి వాట్ని తప్పించుకోవాలా అన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తాడు కష్టాలను తప్పించుకోవాల మనం కాబట్టి ఆయన మనల్ని ఎప్పుడు మర్చిపోడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలా నన్ను అయితే మర్చిపోలేదు అని నేను సాక్షిస్తూ ఉంటాను చిన్నప్పటి నుంచి మొదలుకొని ఈ రోజు వరకు కూడా ఆయన ఏ రోజు కూడా నన్ను మర్చిపోలేదు అది చాలా దృఢ నిశ్చేత కలిగి చెప్పాల్సిన వాక్యం ఇది ఆయన మనల్ని ఆశ్రయించినవాడు ప్రతి వాక్యం ఇక్కడ ఏం జ్ఞాపకం చేస్తుందంటే ఆయన ఎందుకు బయబక్ పీలించినాం కాబట్టి ఆయన మనల్ని ఆశ్రయిస్తున్నాడు ఆయన ఎందుకు నమ్మకంచాం కాబట్టి ఆయన మనల్ని ఆశ్రయిస్తున్నాడు కాబట్టి పదహారవ వచనంలో ఆకాశములు యహోవశము కాబట్టి ఆకాశములు ఆకాశము ఒకటే కదా ఆకాశములు అని ఎందుకుంటది బైబిల్లా కాబట్టి అవన్నీ మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆకాశములు అన్నప్పుడు అది ఆత్మీయమైంది అన్న విషయం ఆకాశములు అంటే ఆకాశ వాసులు ఆకాశ నివాసులు అనర్థం ఆకాశ నివాసులు అంటే కేవలం దూతలేనా అని అను కానీ దూతలు కచ్చితంగా ఆయన వశంలో ఉన్నారు కానీ దూతలైన వశాన్ని విడిచిపెట్టిన కూడా ఉన్నారు కదా లూసిఫార్ ఏరీతిగా విడిచిపెట్టిన తన ఏ రీతిగా దేవుని విడిచిపెట్టినారు కాబట్టి ఆకాశ వాసులు ఆయన వర్షంలో ఉన్నారు అన్నప్పుడు ఆయనని నిండు మనసుతో సేవించే వాళ్ళు ఆయన వర్షంలో ఉన్నారు కాబట్టి మనము ఆయన సత్తు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఎప్పుడైతే నువ్వు ఆయన స్వీకరిస్తావో ఎప్పుడైతే నీ పాపంలో కొరకు ఆయన మరణించిన నువ్వు ఒప్పుకుంటావో నీ పాపంలో ఒప్పుకొని ఆయననే ప్రభున్ని స్వీకరిస్తావో నువ్వు ఆయన సత్తు అంటే ఆయన వర్షంలో ఉన్నావు కాబట్టి ఆయన వశంలో ఉంటే దుష్టుడు నిన్ను ముట్టలేడు అని కూడా జ్ఞాపకం చేస్తుంది భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు కాబట్టి ఆకాశములు భూమి రెండు విషయాలు మరోసారి జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి నరులు అంటే మానవ హృదయము నరులు అంటే ఎవరికి సాదృశ్యం భూమి ఎవరికి సాదృశ్యం భూమి ఎవరి వర్షంలో ఉండాలా అన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి భూమి అంటే గొప్ప జనానికి సాదృశ్యం వారు నరుల వారిని నరులకు ఇచ్చినాడు అంటే మానవ హృదయం కలిగిన వారు కాబట్టి మానవ హృదయం అంటే జాలి ప్రేమ దయ ఇవన్నీ క్రూర హృదయం అంటే జాలి ప్రేమ ఇక్కటి లేనివి కాబట్టి నరులు అంటే మానవ హృదయం కలిగిన వారు కాబట్టి భూమిని వారికి ఇచ్చి ఉన్నాడు కాబట్టి నీ సేవ జీవితం దేనికి సంబంధించిందంటే నీకు ఆల్రెడీ గొప్ప జనాన్ని అప్పగించిండు నీ బాధ్యత వారిని వశపరచుకోవాల మనం ఏ రీతిగా అయితే ప్రభు వశంలో మనము గొప్ప మనం వశంలోకి తీసుకోవాలి ఎందుకంటే మన ప్రభు కొరకు వారిని జమపరచుకోవాలి వారి ప్రభు కొరకు వారిని మనం సిద్ధపరచుకోవాలన్న విషయాన్ని జ్ఞాపకం ఇస్తుంది కానీ చివరిగా మేమైతే ఇది మొదలుకొని నిత్యము యూహోవాను సృతించడము యూహోను సృతించుడి ఇది మొదలుకొని అంటే రక్షణ దినం నుంచి మొదలుకొని యుగ యుగములకు మన జీవించిన కాలం ఆయననే స్థుతించాలా ఆయననే మనము గనపరచాలా అన్న విషయాన్ని యుగ కీర్తన ద్వారా మనం నేర్చుకుంటున్నాం కాబట్టి గొప్ప జనము లక్ష మంది ఏ రీతిగా ఉంటారన్న విషయాన్ని మరోసారి దేవుడిక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు అదే రీతిగా యశా గ్రంథము యాభై అధ్యాయంలో కూడా కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకు గొప్ప జనము శ్రమల పాలవుతారన్న విషయాలు మనకు దేవుడు అన్ని మనకు చూపించింది ఆయన తిరిగి తిరిగి మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు అనుమానం లేకుండా నీకు అనుమానం రావద్దు ఎందుకంటే నువ్వు ఆయన నమ్ముకున్నావు ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వారు కాబట్టి నువ్వు ఆయన నమ్ముకున్నావు కాబట్టి నీకు ఎటువంటి స్థితిలో అనుమానం రావడానికి వీల్లేదు అనుమానం తీసుకొస్తాడు అవిశ్వాసం తీసుకొస్తాడు అందుకే నా అవిశ్వాసాన్ని తొలగించని ఒక భక్తుడు ఒక ఒక వ్యక్తి ప్రభును అడిగినట్టు మనం చూస్తాం ఎక్కడ ఇంకెవరన్నా నీకెందుకు అవిశ్వాసము అంటే నా అవిశ్వాసాన్ని నువ్వే స్వస్థపరచు అంటాడు కాబట్టి మన అవిశ్వాసాన్ని స్వస్థపరిచే వాళ్ళు కూడా ప్రవ్వే అన్న విషయాన్ని మనం అక్కడ నేర్చుకుంటా ఉంటాం అందుకే యాభై అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నాడు తన ప్రజలైన ఇస్రాయల్ ప్రజలతోని లేక దేవుని నమ్ముకున్న ప్రజలతోని మాట్లాడుతున్నా ఏమో చెడు యువవా ఇలాగూ సెలవిచ్చినాడు నేను మీ తల్లిని విడదిన పరిత్యాగ పత్రిక ఎక్కడ ఉన్నది ప్రశ్న వేస్తున్నాడు నా అప్పుల వారిలో ఎవనికి మిమ్మను అమివేసితిని వేసి మీ దోషమును బట్టి మీరు అమబడితిరి తిరి కాబట్టి దేవుడు ఖచ్చితంగా సైతానికి ఎందుకు అపాగిస్తాడన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం కాబట్టి ఎందుకు అప్పగిస్తాడు మన దోషములను బట్టి అని విషయం జ్ఞాపకం చేస్తున్నాడు సైతాను అంటే సరే సైతాన్ అంటే డైరెక్ట్గా వాడు కనిపించేవాడు కాదు వాడు కూడా ఒక ఆత్మ కాబట్టి వాడు ఆత్మలో ఉండి పని చేస్తుంటాడు ఏ రీతిగా పనిచేస్తుంటాడు వాని అనుచరణి మనకి వ్యతిరేకంగా వాడుకుంటా ఉంటాడు వాడు ఎందుకంటే దేవుడే వాడిని ఆమోదిస్తున్నాడు ఎందుకు మన దోషములను బట్టి మన దోషములను బట్టి వాడు మనల్ని దేవుడు వాడికి మనల్ని అమ్మి వేస్తుండ క్లియర్ గా దేవుడు మాట్లాడుతున్నాడు మీ అతిక్రమం బట్టి మీ తల్లి పరిత్యాగము చేయబడెను అంటే తల్లి అంటే సంఘం క్రైస్తవ జీవితానికి సాదృశ్యం మీరు చేస్తున్న అతిక్రమము అంటే ఆజ్ఞించడం దేవుని వాక్యాన్ని తృఢీకరించడం వలన మిమ్మల్ని నేను విడిచిపెడుతున్నా అట్టాడు కాబట్టి మీరు తల్లి అనేది ఒకటే అది సంఘానికి సాదృశ్యం కాబట్టి సంఘాన్ని దేవుడు ఎందుకు విడిచిపెడుతున్న విషయం ఇక చెప్పబడింది ఎందుకు మొదటిది మీ దోషం బట్టి రెండోది మీ అతిక్రమం బట్టి మీ పాపములను బట్టి మీరు తిరుగుబాటుతనం చేయడాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని విడిచిపెడుతున్నాడు రెండో వర్షం చూడండి నేను వచ్చినప్పుడు ఎవడును లేకపోనేలా ఇది చాలా ఆశ్చర్యకరమైనది కదా మనుష్య కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తన ప్రేమను కనుగొనునా అని ప్రభువు హెచ్చరిస్తున్నాడు మనుషులని కాబట్టి ఆయన తిరిగి వచ్చినప్పుడు ఏ రీతి ఉంటుంది విషయాన్ని ఇక్కడ రెండో వర్షం చూపిస్తున్నాడు నేను వచ్చినప్పుడు ఎవడును లేకపోనేలా ఒకడు కూడా ఆయనను నివసించలేడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు గొప్ప జనము అందరూ మరణిస్తారు అన్న విషయాన్ని ఇక్కడ తిరిగి జ్ఞాపకం చేస్తు నేను పిలిచినప్పుడు ఎవడను ఉత్తరం ఇయ్యకునేలా నా చెయ్యి విమోచింపలేనంత కురచయ్య పోయేనా విడిపించటకు నాకు శక్తి నా గద్దెంపు చేత సముద్రంను ఎండబెట్టుదును నదులను ఎడారిగా చేయుదును నీళ్లు లేనందున వాటి చేపలు కంపు కొట్టి దాహము చేత చచ్చిపోవును ఇవన్నీ ఆత్మీయమైన చూడండి నీళ్లు దేనికి సాదృష్టము చేపలు దేనికి సాదృష్టము అవన్నీ చస్తాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు నీళ్లు దేవుని వాక్యానికి సాదృశ్యము అందులో సత్యం ఉంటుంది కాబట్టి నీళ్లు లేకపోతే వాక్యం లేకపోతే అబద్దవాక్యం అంటే వేస్ట్ కదా కాబట్టి నిజమైన వాక్యము దేవుని యొక్క తాజా మన్నా లేకపోతే చేపలన్నీ చస్తాయి అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఆకాశము చీకటి కమ్మజే అవి గోనె పట్ట ధరింపజేయిచున్నాను బాగా చేసుకోండి ఆకాశం అంటే తిరిగి గొప్ప జనం సాదృశ్యం ఈ విషయాలు జాగ్రత్తగా తీసుకోవాలా ఆకాశవాసులు ఆకాశము భూమి ఇవన్నీ లెవెల్స్ మార్తావటాయి అనేక సార్లు ఇక్కడ చెప్పబడి చూడండి ఆకాశము చీకటి ఎందుకు కమ్ముతుంది ఆయన నమ్ముకున్న ఆకాశవాసులు ఇంతక వాళ్ళు ఆశనిపోడారని చెప్పినప్పుడు ఇక్కడెందుకు చీకటిని కమ్మజేస్తున్నాడు దేవుడు కాబట్టి ఆకాశవాసులు అంటే గొప్ప జనం కూడా ఒక రీతికి సాదృశ్యం కానీ ఆకాశవాసులు ఆశ్రయింపబడలా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండదు గానీ చీకటి చేత కమబడదు అన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తుండీ మూడవ వర్షంలో ఆకాశము చీకటి చేత కమబడను అవి గోనె పట్ట ధరింపజేయిచున్నాను ఆకాశము గోనెపట్ట ఎట్లా కట్టుకుంటారు చెప్పండి కాబట్టి ఖచ్చితంగా గోనెపట్టలు ఎవరు కట్టుకుంటారు పాత నిబంధన కాలంలో దుఃఖానికి సాదృష్టం కదా గోనెపట్ట కట్టుకోవడం అంటే అతి వాడు అన్నదానికి సాదృశ్యం అతి పేదవాడు వానికి బట్టలు లేవన్నట్టు కాబట్టి గోనె పట్టలు కట్టుకుంటారు చుట్టూ వాళ్ళ బట్టలన్నీ విప్పేసి గోనె పట్ట కట్టుకుని బూడిదల కూర్చడము అంతా ఎరబోసుకుని ఉండడం అన్నట్టు అంటే నేను సంపూర్ణంగా తున్నీకరింపబడ్డ వాడను దేనికి పనికిరాని వాడను అన్న విషయం మట్టి మట్టి పురుగుతో సాదృశ్యం అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఆకాశంను గోనె పట్ట ధరింపజేస్తున్నాడు ఇప్పుడు మనకి ఇంకా బాగా అర్థమైతది కాబట్టి ఆకాశం ఎట్లా గోనె పట్ట కాబట్టి ఇది మనుషులకు సాదృశ్యం గోనె పట్ట ధరించుకోబోతున్నారు ఎందుకు వారు దోషము చేసిన వారు వారు అతిక్రమం చేసిన వారు కాబట్టి వారందరూ గోనె పట్టని ఇప్పుడు చూడండి ప్రవక్త ఏరీతిగా మాట్లాడుతున్నాడు అలసిన వారిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు ఇప్పుడు చూడండి శిష్యునికి తగిన నోరు యహోవారు నాకు దయచేసి ఉన్నాడు కాబట్టి అంతా కృత నిర్బంధనకి సాదృష్టంగా వాక్యం శిష్యునికి తగిన నోరు యహోవా నాకు దయచేసి ఉన్నాడు కాబట్టి మనం శిష్యులం అన్న సాధన జ్ఞాపకం చేస్తు భక్తుడు కూడా ఒక శిష్యుడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు నేను కూడా దేవుని శిష్యుని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి శిష్యునికి తగిన నోరు యహోవా నాకు దయచేసి ఉన్నాడు శిష్యులు విన్నట్లుగా నేను వినటకై ఆయన ప్రతి ఉదయం నాకు విను బుద్ధి పుట్టించుతున్నాడు ఇది చాలా ఆశ్చర్యకరమైన మనం ప్రతి ఉదయం ప్రతి రోజు అంటే ప్రతిరోజు ఆయన వాక్యాన్ని వినే బుద్ధి మనకి అనుగ్రహించాలా అని మనం ప్రార్థించుకోవాలి ప్రభు నాకు ప్రతిరోజు నేను నీ శిష్యునిగా ఉండాలంటే నువ్వు చెప్పే వాక్యం వినే బుద్ధి నాకు కావాలా నా చెవులను అరీతిగా తయారు చేయ ప్రవ్వా అన్న ప్రార్థనని మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు అది ఆయననే పుట్టిస్తాడంట అటువంటి బుద్ధి కాబట్టి ప్రభు నాకు అటువంటి బుద్ధిని పుట్టించే ప్రవ్వా ప్రతిరోజు నేను నీ యొక్క వాక్యానికి విధేయుడులాగిన వాక్యాన్ని వినులాగిన నా చెవిని విప్పు ప్రవ్వా అని ప్రార్థన చేయాలా దాని తర్వాత ప్రభు యోహోవా నా చెవికి విను బుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద ఇది నువ్వు ధైర్యంగా చెప్పగలవా ప్రవ్వా నమ్ముకున్న రోజు నుంచి మొదలుకోని ఈ రోజు వరకు ప్రవ్వా నేను ఎప్పుడు కూడా నీ మీద తిరుగుబాటు తనం చేయలేదు అని నువ్వు చెప్పగలవా యశభక్తుడు చెప్తున్నాడు కానీ నువ్వు అీతిగా చెప్పగలవా నువ్వు ఇంతకాలం సేవలో ఉన్నవాడవు నేను ఎప్పుడు కూడా దేవునికి తిరుగుబాటు చేయలేదు అన్ను చెప్పగలవా చాలా చాలా మంది ఏమంటారు నేను ఎప్పుడు తిరుగుబాటుతనం చేయలేదంటారు కానీ ఎప్పుడైతే నువ్వు ఆయన వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నావో నువ్వు ఆల్రెడీ తిరుగుబాటు తనంలో ఉన్నవాడవే ఆయన వాక్యాన్ని పారుమారు చేసుకున్న నీవు నువ్వు ఖచ్చితంగా తిరుగుబాటు దారుణవే అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోలేను ఆయన ఏ రీతిగా నిన్ను అర్థం చేసుకోమంటే ఈ వాక్యాన్ని నీ సొంత తలంపై ఉపయోగిస్తే మటుకు నువ్వు ఖచ్చితంగా తిరుగుబాటుతనం చేసిన తిరుగుబాటుతనం చేసిన అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు కాబట్టి ఆయన నిన్ను ట్టు ధరింపజేస్తాడు ఆకాశం అంటే రక్షణ పొందిన వాళ్ళు రక్షణ పొందిన వాడికి గోనె పట్టును ధరింపజేస్తారు అనే విషయం అక్కడ చెప్పబడింది నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు విడవకుండా నేను తొలగిపోలేదు ఆయన ఎప్పుడు కూడా మనం వినలేదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు మనం ధైర్యంగా అంత ఆ రీతిగా సాక్ష్యం చెప్పాల నేను ఎప్పుడు కూడా విడవకుండా తొలగిపోలేదు ఆయన ఎప్పుడు విడవలేదు నేను ఎప్పుడు తొలగిపోలేదు ఆయన నుంచి ఆయన నువ్వు చెప్పగలవా ఒక క్రైస్తవ జీవితం లేదు చాలా ప్రాముఖ్యమైన వాక్యం నేను విజయకాలం ఈ వాక్యాన్ని అనేసి నాకు అదే జ్ఞాపకం వస్తుంది ప్రిరుగుబాతనం చేసిన ఈ యశా ప్రవక్త ఇంత జాగ్రత్తగా తన సాక్ష్యా చెప్తున్నాడు ప్రభుత్వాన్ని ప్రవ్వా నేను ఎప్పుడు కూడా నీ మీద తిరుగుబాటు చేయలేదు ప్రవ్వా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు విడవకుండా నేను తొలగిపోలేదు ఆయన తనని ఎప్పుడు విడవలేదని యశ సాక్ష్యమిస్తు మనం కూడా ఆ రీతిగా సాక్ష్యం ఇవ్వాలా నీ జీవితం అట్టా తయారు కావాలా అంచలంచగా ఎదగడం ప్రభులు అంటే అదే విషయం నువ్వు తిరుగుబాటు చెయ్యొద్దు అదే రీతిగా ఆయన నిన్ను విడిచిపెట్టకుండా తొలగింపబడకుండా ఎన్నడూ నిన్ను హతకొని జీవించలాగన నువ్వు సాక్ష్యం ఇవ్వాలా ప్రభు నన్ను నువ్వు ఇంతకాలం విడిచిపెట్టలేదు ప్రభు దాన్ని బట్టి నీకు అని నువ్వు సాక్ష్యము నీ ప్రార్థన రూపకంగా ఆయనకి ఆయన సరికి చేరులాగా నువ్వు దాన్ని ప్రకటించాల చూడండి పదవచనం మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినివాడెవడు ఎవరు వాళ్ళు చూడండి యహో మాట యహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినని వాడెవడు కాబట్టి ఏసవ్ సాదృశ్యము దాని తర్వాత మనకు సాదృశ్యం యేసు ప్రభు ఆ సేవకుడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటే ఆయన ఈ లోకంలో సేవకులాగా వచ్చిండు కదా నిజంగా నీకు దేవుని ఎందుకు భయభక్తులుంటే ఆయన సేవకుని మాట వినాలా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుడు ఆ రీతిగా లేకపోతే వెలుగు లేకయే చీకట్లో నడుచువారు యహోవా నామంను ఆశ్రయించి తన దేవుని నమ్ముకున్న ఇప్పుడు చూడండి చివరిగా ఇదిగో అగ్ని రాజబెట్టి అగ్ని కోరవులను మీ చుట్టూ పెట్టుకుని వారులారా కాబట్టి అగ్ని దేనికి సాదృశ్యం తేళ్లకు సాదృశ్యం అన్న విషయం మనకు ఎన్నిసార్లు తెలుసు దాని తేలు గరిస్తే మంట లేస్తుంది కదా కాబట్టి ఆ మంట అగ్ని అగ్ని కూడా చేపడితే మంటనే లేస్తది కాల్తే మంట కాబట్టి అగ్ని ఎప్పుడు దానికి సాదృశ్యం అన్న విషయం కాబట్టి తేళ్లకు సాదృశ్యం కానీ ఎవరు వాటితో కలిసి లేరన్న ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది ఇదిగో అగ్ని రాజబెట్టి అగ్ని కోరవులను మీ చుట్టూ పెట్టుకుని వారులారా కాబట్టి గొప్ప జనము వారి చుట్టూ ఎప్పుడు అగ్ని పెట్టుకుంటుందన్న విషయం ఎందుకంటే అవన్నీ కలిసి ఉంటేనేసి ఎన్నిసార్లు మనం దేవుని వాక్యంలో సర్పములు తేళ్లు గొప్ప అందరూ సహవాసం కలిసి ఉంటారు దేవుని సిద్ధిస్తూ ఉంటారు కానీ వారికి తెలియదు వారి ఒకరినొకరు ఆ రీతిగా శ్రమల గుండా శ్రమల ద్వారా ఒకరినొకరు కలుసుకుంటారు విషయాన్ని గ్రహించలేని చెప్తున్నారు మీ అగ్ని జ్వరంలో నడుబడి రాజు పెట్టిన అగ్ని కొడవులలో నడబడి నా చేతి ఇది మీకు కలుగుచున్నది కాబట్టి ఎవరికైనా గాని శ్రమ ఎవరికైనా గాని కష్టము ఎవరికైనా గాని ఆ మహా కష్టాలు ఎందుకు వస్తాయంటే ఇక చెప్పబడింది నా చేతి ఇది మీకు కలుగుచున్నది అంతేనా కాబట్టి ఎవరి చేతి వల్ల కలుగుతున్నది ప్రభుత్ చేతి వలన కలుగుతుంది దానికి ముందు ఏముంది మీ దోషలను బట్టి మీరు అమవర్తిరి మీ అతిక్రమను మీ తల్లి పరిత్యాగము చేయబడిను కాబట్టి నా చేతి వలన ఇది మీకు కలుగుతున్నది కాబట్టి దేవుడే దీన్ని చేస్తున్నాడు అన్న విషయానికి జ్ఞాపకం చేసుకోవాల సరే కానీ అగ్నిని మీరే తెచ్చిపెట్టుకున్నారని కూడా చెప్తున్నాడు అగ్నిని మీరే తెచ్చిపెట్టుకున్నారు ఇది నా చేతి వలన కలుగుతున్నది మళ్ళా కాబట్టి చాలా మటుకు ఈ వాక్యాలు ధ్యానిస్తూ ఉంటాం యుగము ముగించిపోతుంది కానీ అర్థం కాని స్థితిలో ఉన్నది క్రైస్తవ జీవితం వాళ్ళ కాలాలు ముగించుకుంటున్నారు కానీ ఈ వాక్యాలు అర్థం చేసుకునే స్థితిలో ఉన్నారు ఎందుకంటే చూడండి మత జీవితం దానికి సాదృశ్యం ఈ యుగ దేవత గుడ్డితనాన్ని కల్పించినప్పుడు ఇవి చూడలేని స్థితిలో ఉంటాం మనం వీటిని చూసే స్థితిలో ఉండాలా మనం కాబట్టి అటువంటి స్థితికి ఎదగాలంటే ఈ దినం మనం జనిస్తున్న వాక్యం మనకి జ్ఞాపకం చేయాల మీ అగ్ని జ్వలలను నడువడి రాజపెట్టిన అగ్ని కురవులలో నడువడి నా ఇది మీకు కలుగుచినది మీరు వేదన గల వారై పండుకొనేదారు అంటే అది యుగం ముగించడం వారి కాలం ముగించడం వాళ్ళు పండుకున్నప్పుడు అంటే వాళ్ళు ముగించే కాలము వేదనతో కూడింది విషయం మహాశ్రమంతో కూడింది అన్న విషయం ఎందుకంటే వారి చేతుల ద్వారా వాళ్ళు చేసుకున్నారు వాళ్ళ వారి దోషముల ద్వారా వారి అతిక్రమల ద్వారా వారు అరీతిగా చేసుకున్నారన్న విషయాన్ని ప్రభు మనకి ఈరోజు జ్ఞాపకం చేస్తాడు కాబట్టి హబక్కు గ్రంథము దానికి సంబంధించిందే మనం కొన్ని వారి నుంచి ధ్యానిస్తున్నాం ఈ విషయాలు ఈరోజు ఎంత తేదీ పదిహేడవ తారీఖు పదిహేడవ తేదీ జూన్ రెండు వేల పద్నాలుగవ సంవత్సరం బాబులోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా కదా బెబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ని క్రిస్టియన్ క్యాలెండర్ కూడా అంటారు మీకు తెలుసా క్రిస్టియన్ క్యాలెండర్ అంటే ఈ రోజు మనం చూసేదాన్ని కూడా క్రిస్టియన్ క్యాలెండర్ అంటారు ప్రపంచమంతటా క్రిస్టియన్ క్యాలెండర్ రుబిన్ రు అంటే చెప్పడానికి కష్టం ఉంటది వినడానికి కూడా కష్టం ఉంటుంది ప్రపంచమంతట క్రిస్టియన్ క్యాలెండర్ పాటిస్తున్నారు క్రిస్టియన్ క్యాలెండర్ కి ఇంకొక పేరు ఏంటంటే సివిల్ క్యాలెండర్ సివిల్ క్యాలెండర్ కి ఇంకొక అసలైన పేరు మొదటి పేరు ఏంటంటే బెబిలోనియన్ క్యాలెండర్ బబులూనియన్ క్యాలెండర్ ని ఇంకొక పేరుతో పిలుస్తున్నాం ఈ రోజు దాన్నే గ్రిగోరియన్ క్యాలెండర్ కాబట్టి బబులూనియన్ క్యాలెండర్ గ్రిగోలియన్ క్యాలెండర్ అన్న ఒకటే అన్నట్టు అయితే బబులూన్ నుంచి అది ఎవరికి సంక్రమించింది అన్నప్పుడు గ్రిగోరీ అని విన్నప్పుడు మీకు అర్థమైపోలే గ్రిగోరీ అనేవారు ఎవరంటే పదమూడవ పోప్ చరిత్రలో కేథలిక్ సంఘానికి అధిపతి కదా పదమూడవ పోపు ఆయన పేరు గ్రెగరీ ఆయన దాన్ని ఆ రోజు రోమియోలు ప్రపంచాన్ని పరిపాలించారు కాబట్టి సునీసంగా ఆ యొక్క బబులోని క్యాలెండర్ ని ప్రపంచానికి రుద్దిండు ఎప్పుడు రుద్దిండు పదిహేను సంవత్సరంలో దాన్ని రుద్రానికి ప్రయత్నిస్తే అంత సునీసంగా అది స్ప్రెడ్ కాదు కదా ఆ రోజుల్లో ఇంటర్నెట్ లేవు ఇంటర్నెట్ ఉండి ఇంటర్నెట్ లో పెడితే ఏదైనా త్వరగా స్ప్రెడ్ అయిపోతుంది టీవీ ఛానల్స్ లో పెడితే త్వరగా స్ప్రెడ్ అయిపోతుంది అడ్వర్టైజ్మెంట్స్ చేస్తే త్వరగా స్ప్రెడ్ అయిపోతుంది ఫేస్బుక్ లో పెడితే ట్విట్టర్లో పెడితే చాలా త్వరగా స్ప్రెడ్ అయిపోతుంది కానీ ఆ రోజు లేవు కానీ బాగా అర్థం చేసుకోండి స్ప్రెడ్ కావాలంటే ఏ కాలమైనా ఏ యుగమైన విధానాలు ఒకటే మనుషులే దాన్ని స్ప్రెడ్ చేయాల వాళ్ళొక తలంపు అవకాచన ఒక అవగాహనకు వచ్చి మనమందరం ఈ రీతిగా చేయాలని ప్లాన్ చేసుకుని దాని ప్రకారంగా దాన్ని ప్రపంచానికి అంతా స్ప్రెడ్ చేస్తారన్నమాట రుదుతర కాబట్టి పదిహేను వందల అరవై సంవత్సరంలో గ్రెగరీ అనే పోపు ఈ బబిలియోనియన్ క్యాలెండర్ ని తిరిగి రుద్రానికి ప్రయత్నించింది కాబట్టి ఆ రోజులలో యూరోప్ అంతా క్యాథలిక్ సంఘంకి విధేత చూపించింది కాబట్టి చాలా సునాయాసంగా యూరోప్ కి రుదని కాబట్టి పదిహేను వందల ఎనబై రెండవ సంవత్సరానికి మొత్తం యూరప్ అంతా బెబలోనియన్ గ్రెగోరియన్ క్యాలెండర్ పాటించడం జరిగింది దాని తర్వాత పదహారు వందల తొంభై సంవత్సరానికి ప్రపంచ కాబట్టి ఎన్ని సంవత్సరాలు చూడండి పదిహేను సంవత్సరంలో దాన్ని సిద్ధపరుస్తే గ్రెగోరియన్ పోపు పదిహేను వందల అది మొత్తం యూరప్ అంతా విస్తరించింది అంటే యూరోప్ సంఘము దాని బలవంతంగా రుబ్బిరన్నట్టు కాబట్టి మీరు తప్పనిసరి ఈ క్యాలెండర్ పాటించాలని దానికి రుబ్బిరు దాని తర్వాత ప్రపంచానికంతా పదహారు వందల తొంభై సంవత్సరంకి రుబ్బణం అంటే పదహారు నుంచి మన దేశానికి మనలాంటి దేశాలకి అంతా ఇది సంక్రమించింది అన్నట్టు అంతవరకు మనం ఏం క్యాలెండర్స్ పాటించాం ఇండియాలో రకరకాల క్యాలెండర్స్ పాటించారు ఇప్పుడు మనకి ఈరోజు కూడా చూస్తే తెలుగు క్యాలెండర్ ని పాటిస్తా ఉంటారు స్టేషనరీ షాప్ కి పోతే చిన్నది ఇస్తాడు తెలుగు క్యాలెండర్ అన్ని తెలుగు తితులు నక్షత్రాలతో కూడింది అది కూడా పాటిస్తారు నార్త్ ఇండియాకి పోతే అక్కడ ఒక క్యాలెండర్ ఉంటుంది తమిళనాడు పోతే ఇంకో క్యాలెండర్ ఉంటుంది రకరకాల క్యాలెండర్స్ పాటిస్తూ ఉంటారు కానీ ప్రపంచానికి రుద్దింది మటుకు క్రిస్టియన్ క్యాలెండర్ క్రిస్టియన్ క్యాలెండర్ ఏమంటాం బెబలోనియన్ గ్రీగోరియన్ క్యాలెండర్ అంటాం కాబట్టి ఇవన్నీ మనుషుల కల్పితాలు సరే దాని గ్రంథాలు మనం ఒకరోజు చూసిన ఈ వాక్యం దుష్టుడు ఈ రీతిగా తారుమారు చేస్తాడట అయితే దుష్టునికి అటువంటి అవ అవకాశం ఇచ్చిందే కావాలని దేవుడే ఆమోదిచ్చిండని మనం కూడా చూసినాం వాడు కాలంలో తారుమారు చేస్తాడని కాబట్టి సైతానే మీరు ఇంగ్లీష్ వైపులో చూసే దాని గ్రంథంలో వాడు క్యాలెండర్స్ మార్చనే పదం కూడా ఉంది అక్కడ వాడు క్యాలెండర్ మారుస్తాడని ఉంది అక్కడ వాక్యం ఎందుకు మారుస్తాడనే విషయం మనం బాగా తీసుకోవాలి ఎందుకంటే దేవుని ప్రవచనాలు ఈ బెబిలియోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా నెరవేరవు ఎందుకంటే ఇది మనుషుల కల్పితాల చేత నిర్మించబడ్డ క్యాలెండర్ ఇది కాబట్టి అది దైవావేశం చేత తయారు చేయబడ్డ క్యాలెండర్ కానే కాదు మనుషులు వారి స్వార్థం కొరకు దాన్ని తయారు చేసుకున్నారు ఎందుకో బాగా అర్థం చేసుకోండి క్యాలెండర్ అంటే పన్నెండు నెలలుంటాయి కదా ఒక్కొక్క నెల ఒక దేవతకి వాళ్ళు అర్పించారు రోమిలు రోమిలకు ఆ ఐడియా ఎక్కడికెళ్ళి వచ్చిందంటే నుంచి వచ్చింది బబులోన్ ఆ ఐడియా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఐగుప్తి నుంచి వచ్చింది ఇవన్నీ చరిత్ర అన్నట్టు ఎందుకంటే ఐగుప్తులే ఫస్ట్ ఈ ఖగోళ శాస్త్రం అంటారు దాన్ని అంటే ఈ నక్షత్రాలని గ్రహాలని పరిశీలించడం వాటిని చదివి అవి ఏ రీతిగా మన జీవితాల మీద ఒత్తిడి కల్పిస్తాయి అన్న విషయాలని అర్థం చేసుకున్న వాళ్ళు వీళ్ళంతా కానీ నిజంగా అవి ఒత్తిడి చేస్తానేది నేను నమ్మను వాళ్ళు అక్కడ నేర్చుకున్నారు దాన్ని నేర్చుకుని మనకు వృద్ధి కానీ ఈ రోజు కూడా మనం చాలా మంది నమ్ముతారు క్రిస్టియన్ కుటుంబాలను నేను ఇవన్నీ వాటిని నమ్మేటోళ్ళు నిన్న నేను ఒకరింటి పోతే క్రిస్టే మలా నీళ్ల బిందే ఉత్తరపు దిక్కున పెట్టాలంట ఎందుకో మళ్ళా నీళ్ల బిందే ఉత్తరపు దిక్కు పెడితేనే మంచిదంట ఇంటికి సరే ఇంతగుంది నాకు వినడానికి సరే మంచిగా ఉండదు డైరెక్ట్ మొహమ్మీద్డితే బాగుండదు అనేది అట్లా ఎందుకు ఉత్తరపు దిక్కున పెట్టాలా అని నేను అడుగుతున్నాను ఉత్తర దిక్కు పెడితే అది చాలా మంచిది ఇంటికి సమాధానం ఉంటుంది వచ్చి పోయే కూడా చూడడానికి మంచిగా ఉంటది అంట బహుశా అందుకే కావచ్చు అక్వైర్యం పెట్టి చేపలు కోస్తారన్నారు అంతేనా వినడానికి చాలా ఆశ్చర్యకర ఉంటది సరే అనీలు చేస్తున్నారంటే దానికి ఒక రకమైన అర్థం ఉంది సత్యం లేదు దానికి ఒక రకమైన అర్థం ఉంది ఎందుకంటే వాళ్ళకి ఆచార వస్తుంది మరి నీకేమి ఆచారం నువ్వెందుకు పెట్టుకోవాలని ఉత్తరం దిక్కునా నేను కిచెన్ లో పెట్టుకుంటాను లేకుంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాను నీళ్లు ఎండాకాలం అయితే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాను ఫ్రిడ్జ్ లేకుంటే కుండలో పెట్టుకుంటాను కుడా మరుగు స్థలంలో పెట్టుకుంటారు దాని మీద ఎండ పడకుండా మరుగు స్థలంలో పెట్టుకుంటుంది అది నాకు దిక్కును ఎందుకు పెట్టాల ఆశ్చర్యం కదా సరే ఈ రోమిలో బబులనుల దగ్గర నుంచి నేర్చుకున్నారు క్యాలెండర్ అంటే క్యాలెండర్ ఎప్పుడైనా గానీ చరిత్రలో గాని ఇప్పుడైనా గాని భవిష్యత్తులో కూడా క్యాలెండర్ అనేది నక్షత్రాలు గ్రహాల మార్పిడి మీద ఆధారపడి ఉంటది ఇప్పుడు భూమి ఉంది భూమి గ్రహం అది సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటది ఒక సైకిల్ అయిపోతే ఒక సంవత్సరం అట్లా రోజులు సంవత్సరాలు గతించిపోతూ ఉంటాయి అది చుట్టూ తిరిగే కొద్ది అయితే జానవరికి వచ్చేటప్పటికి సూర్యుడు దగ్గరకు వస్తాడు భూమికి భూమి సూర్యునికి కొంచెం దగ్గర అందుకే జనవరి దాటంగానే ఎండాకాలం స్టార్ట్ అవుతుంది సూర్యుడు చాలా దగ్గర ఉంటాడు కాబట్టి అదే ఏప్రిల్ మే జూన్ జూన్ వచ్చేటప్పటికీ సూర్యునికంటే దూరం వెళ్ళిపోతూ ఉంటది కాబట్టి వేడి తగ్గిపోతూ ఉంటుంది చాలాదనం పెరుగుతూ ఉంటుంది అదే డిసెంబర్కి వచ్చేటప్పటికి సూర్యుడు చాలా దూరం ఉంటాడు భూమికి అది ఎక్కడ దేవుడు పెట్టి అంతేగాని దాని నుంచి నువ్వేదో నేర్చుకుని నీ జీవితం ఇట్లుండబోతుంది సూర్యుడు ఇట్టుంటే నీ జీవితం అట్టుంటుంది నాకు ఒక కని చెప్పింది ఏంటంటే ప్రతి డిసెంబర్ వస్తే రాజులు మారిపోతా ఉంటారంట కంపెనీలలో మేనేజర్స్ ఉద్యోగాలు పోగొట్టుకుంటుంటారంట కొత్త వాళ్ళ మేనేజర్స్ అవుతా ఉంటారంట ఎందుకు అంటే సూర్యుడు వెళ్ళిపోతారు కదా సూర్యుడు అంటే రాజుకి సాదృశ్యం అంట లేక సూర్యుడు అంటే బాస్ సాదృశ్యం కాబట్టి సూర్యుడు జనవరి నుంచి కాబట్టి చాలా మందికి ఉద్యోగాలు అదే కాలంలో పోతా ఉంటాయి అంట జనవరి నుంచి మార్చి వరకు చాలా మందికి ఉద్యోగం పోతుంటాయి ఓ రీతిగా నిజంగానే పోతా ఉంటాయి నేను గమనించిన కానీ దాని వలన పోతున్నీ నేను చెప్పలేదు నేను చెప్పను కూడా ఉద్యోగం పోయిందంటే నీ వల్లనే ఎందుకంటే ఇందాక చూసినా మన వాక్యం ఏవైనా నీ జరగాల నీ అతిక్రమంలు నీ దోషములు బట్టి నువ్వే తెచ్చిపెట్టుకున్నావు అప్పుడు వానికి అప్పగించాడు నీ దోషములు బట్టి నీ అతిక్రమం బట్టి నేను అప్పుడు వానికి నేను అప్పగించిన అంటాడు అంటే అమ్మి వేసినా అంటాడు అంటే అమ్మి వేయడం అంటే ఏంటంటే ఒకసారి వస్తువు అమ్మేసిన అంటే మన దగ్గరికి రాలేదు వాపస్ అంతేనా ఎందుకు అహేశ్వర రాజు వాస్తిని విడిచిపెట్టినాక మళ్ళా తెచ్చుకున్నారా ఎస్టేర్ ఎస్టేర్ గందమే కదా ఎస్సేర్ గారు కదా వాస్తి చాలా అందమైన రాణి కదా అక్కడ ఉంది బైబుల్ నేను చూసింది చెప్తలేదు ఆయన అందమైన రాణి పారసీక దేశం పారసిక దేశపు రాజు అహేశ్వర అనేవాడు వాడు నూట సంస్థానాలను సంస్థానాలకైనా మహా చక్రవర్తి అంత అంటే ఇండియాను కూడా ఉంది అక్కడ హిందూ పారసీక దేశం మొదలుకొని హిందూ దేశం హిందూ దేశం మొదలుకొని కూసు దేశం వరకు ఉంది హిందూ దేశం మొదలుకొని కూసు దేశం కూసు అంటే ఇథియోపియా ఈరోజు కాబట్టి హిందూ దేశం మొదలుకొని కూసు దేశం వరకైనా ప్రపంచాన్ని పరిపాలించింది ఆ రాజు ఆ రీతిగా ఎస్తేరు హిందూ దేశానికి రాణి అయింది కదా ఒకప్పుడు అది ఏ చరిత్ర ఒప్పుకోదు కానీ బైబుల్లో ఉంది ఎస్తేరు ఎప్పుడైతే రాణి అవుతుందో ఖచ్చితంగా మన దేశానికి ఇప్పుడు రాని ఒకప్పుడు ఆ రీతిగా బైబుల్ ప్రకారంగా ఇక్కడ చూస్తాం మనం ఎస్తేర్ గ్రంథంలో కానీ ఎప్పుడైతే అహిస్జు రాజు వాస్తిని బహిష్కరించిండో దాని తర్వాత ఎస్తేరిని రాణిగా స్వీకరించాక మళ్ళా వాస్తిని వాపస్ తీసుకొని రాలేదు ఈ విషయం మనం బాగా అర్థం చేసుకోవాలి కాబట్టి ఉపమాన రీతిగా అర్థం చేసుకోవాలి సరే వాడు బలహీన గణహీనమైన ఘటనే కానీ ఆ ఆత్మీయ దృష్టిని మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఒకసారి ప్రభు విడిచిపెట్టినాక మళ్ళా తీసుకోలేదు వాళ్ళని పాత నిబంధన కాలపు స్త్రీని విడిచిపెట్టినాక మళ్ళా ఎక్కడ కూడా స్వీకరించడం మనకు కనిపించింది అది అణులకు సంక్రమించింది తన పెళ్లి కుమార్తె గుణగణము లేక జీవిత విధానము అనులకు సంక్రమించింది ఇస్ పై ఆయన రక్షణ అనుభవము అనులకు వెళ్లిపోయినట్లు మనం చూస్తాం రోమిల రాష్ట్ర పౌలు దాని గురించి ఎంత బాగా కాబట్టి వాటిని విడిచిపెట్టాక తిరిగి మళ్ళా వాళ్ళ దగ్గర పోలేదు ఆ విషయం మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం బైబుల్లో కాబట్టి ఈ హబ్బకుకు గ్రంథం దేనికి సాధువిషం అన్నప్పుడు ఇసల్పల్లిని దేవుడు శ్రమలకుండా పోనిస్తున్నప్పుడు హబ్బకుకు దాన్ని చూసి భరించలేని స్థితిలో ఉండి ప్రార్థిస్తుంటాడు దేవుడికి అదే మొదటి అధ్యాయమంతా మనం చూస్తాం కానీ మొదటి అధ్యాయము ముఖ్యంగా కందీల గురించి చెప్పబడింది అదే రీతిగా మనం అటుపోయినవరం చూసినాం ఉపాధ్యాయ గ్రంథము ఒకటే అధ్యాయమైనా అదంతా ఏషాబు గురించి లేక ఏదో గురించి చూడబో చెప్పబడింది అదే రీతిగా మనము యోనా గ్రంథము నహుము నహుమే కదా యోనా గ్రంథము నహుము గ్రంథం చూసినప్పుడు ఈ రెండు గ్రంథాలే బైబుల్ అంతటా అనులకు సంబంధించింది అనులకు రక్షణ పాత నిబంధన కాలంలో ప్రభు సంకల్పం అన్న విషయాన్ని మనం చూస్తాం యోనా గ్రంథంలో నినివే లేక అసురు నినివే పట్టణము అసురు దేశానికి రాజధాని కాబట్టి యోనా గ్రంథంలో నినివే దేశము లేక నినివే పట్టణము లేక అసురు రాజులు ఎట్లా ఉండరు వాళ్ళు కూడా తూరంగ క్రూరంగా పరిపాలించిందన్న విషయాన్ని అక్కడ చూస్తాం అదే రీతిగా కాలంలో యోనా ప్రవచన యోనా కాలంలో ఉన్న ప్రవచనాలు నహోము కాలంలో నెరవేరడం చూస్తాం యోనా కాలంలో నినివేపట్నం నాశనం కావాలా దేవుని దేవుని ప్రణాళిక ప్రకారంగా కానీ యోన తిరుగుబాటుతనం ద్వారా కొంతకాలం నిలిపివేచ్చిండు దాని తర్వాత యోన తిరిగి రావడము విజేత చూపించడం అశ్వరుని దేవుడు రక్షించింది దాని తర్వాత వంద సంవత్సరాల తర్వాత అసలు నాశం కావడము నా కాలంలో మనం చూస్తాం అది దేవుని విధానం అట్లా ఒక్కొక్క కాలంలో దేవుడు ఒక దేశాన్ని ప్రపంచాన్ని పరిపాలించినట్లు ఏర్పరచుకున్నాడు ఎందుకంటే ఆ దేశానికి తెలవాలా మీ అంతటా కాదు ప్రపంచాన్ని పరిపాలించి నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను ఒకప్పుడు ఐగుప్తు ప్రపంచాన్ని పరిపాలించింది దాని తర్వాత ఇవన్నీ పరిపాలించడం మనం చూస్తాం మన కాలానికి వచ్చేటప్పటికీ రోమదేశము పరిపాలించడం అంటే నవయుగ కాలానికి వచ్చేటప్పటికీ రోమా ప్రపంచాన్ని పరిపాలించింది ఏ రీతిగా పరిపాలించి మేము చూస్తాం జూలియస్ సీజన్ అనేవాడు ఏ రీతిగా పరిపాలించిందంటే ప్రభుకాలం సంబంధించిన విషయాలు ఇవన్నీ దాని ఈ గిడగరే అనేవాడు ప్రపంచాన్ని ఏ రీతిగా పరిపాలించింది ఒక కోపయుండి ప్రపంచానికంతా తన కెలండర్ రుబ్బి ఇదే క్యాలెండర్ మీరు పాటించాలా అని దాన్ని ఒత్తిడి చేసింది కాబట్టి ఎవరు ఒత్తిడి చేస్తారు మృగమే ఒత్తిడి చేస్తుంది విషయం మనం బైబిల్ అంతా చూస్తాం కాబట్టి క్రైస్తవ సంఘమే ఒక రీతిగా జబర్దస్తి చేసే మృగం లాగా మనకు కనిపిస్తూ ఉంటది అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి కానీ హబకు ఈ విషయాలను అర్థం చేసుకోక దేవుని దేవుని అడుగుతున్నాడు ఎందుకు ఈ రీతిగా ఉన్నది అన్న విషయాన్ని మొదటి అధ్యాయంలో ఈ విషయాలను మనం చూస్తా ఉంటాం ముఖ్యంగా ఎందుకు ప్రవ్వా ఈ రీతిగా ఉంది నాలుగో వర్షంలో మూడవ వర్షం నన్ను ఎందుకు దోషము చుడనిచ్చున్నావు పెద్దవాళ్ళు వయసు మీరిన వాళ్ళు అంటూ ఉంటారు ఈ కాలంలో నన్ను ఎందుకు ఇంకా పెట్టినా లోకంలో ఇంత భయంకరమైన దినాలు చూసేటట్లు నన్ను ఎందుకు తీసుకుపోలేదు ఇక్కడ నుంచి చూడకుండా నన్ను ఎందుకు తీసుకుపోలేదు అంటే చాలా మంది నేను ఎందుకు నా కాలంలో ఇవన్నీ నేను ఇంత భయంకరమైన దినాలు చూడబోతున్నాను కొంతకాలం నిమ్మలంగా ఉంటది దాని తర్వాత మళ్ళా విజృంభించి ఈ యొక్క అతిక్రమము దుష్టత్వము విజృంభించి మనది మన కాలంలో ఉంటదన్న విషయాన్ని నన్ను ఎందుకు దోషము చురమిచ్చున్నావు బాధ నీవేళ ఊరకయ్యే చూచుతున్నావు ఎక్కడ చూచినను నాశనమును బలకరమును అగుపరుచున్నవి మన కాలంలో ఉన్నవన్నీ హబకు కాలంలో అనేదే కాదు మన కాలంలో ఇంకా విజృంభించింది ప్రపంచమంతటా విస్తరించింది ఎక్కడ చూసినా నాశనమే కాబట్టి గొప్ప జనము శ్రమలకు గుండా వెళ్లినప్పుడు లక్ష వేల మంది ప్రార్థన ఏ రీతి ఉంటుంది ప్రవ్వ చూసినా నాశనమే ఇరుమేటే ప్రార్థన చేసి గుర్తుందా మీకు విలాపవాక్యములు విలాపవాక్యములు ఎప్పుడంటే ఈ బబులోను నెబు కాలము తర్వాత జరిగింది నెబుకద్నెజర్ ఏం చేస్తాడు ఈ ఇసల్ పైలందరినీ బానిసత్వంలోకి తీసుకెళ్లిపోతాడు బబ్లోనికి బానిసత్వంలో తీసుకుపోయినప్పుడు ఎవరైతే తిరుగుబాటుతనం చేస్తారో వాళ్ళని సంహరిస్తాడు అప్పుడు దేశమంతా రక్తపాతం అవుతుంది ఎవరో అసలు కొనిపోబడతారు అప్పుడు దేశమంతా రక్తంతో ప్రవహిస్తున్నప్పుడు ఇర్బియా విలాపవాక్యం రాస్తాడు తన దర్శనది తను చూసి ఎంత దుఃఖంతో ప్రభావ నన్ను ఎందుకు ఇవంతా చూడనిస్తున్నావు నా కళ్ళ ముందు ఎంత మంది యవనస్థులు కడ్డంత హత్యం చేయబడడం వారి రక్తము దేశమంతా కాలువల ప్రవహించడం నేను ఎందుకు చూడాల ప్రభావ నాకెందుకు ఈ బాధ అని ఇర్మియా బాధతో రాస్తున్నట్టు ఆ విలపవాక్యం ఇక్కడ కూడా మనం అదే చూస్తున్నాం హబక్కు కూడా అదే విషయానికి జ్ఞాపకం చేస్తుంతా నేను ఎందుకు చూస్తున్నాను ప్రభు నాకెందుకు నన్ను ఎందుకు చూడనిస్తున్నావు నేను భరించలేకపోతున్నాను ప్రభు ఈ బలత్తరం అయితే ఇది ఎవరు చేస్తుంది అన్న విషయము ఎందుకు అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నాం మనం మీరు వచ్చి ఈ బలాత్కారము ఈ తిరుగుబాటుతనము ఇస్వల్ పద చేస్తుంది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటలేము కాబట్టి హబకు హబకు ఇవి ఇస్సల్ మధ్యన ఉండడం గ్రహించలేని స్థితులున్నాడు నాలుగవ వర్షంలో ఇస్సల్ ఆ రీతి అన్న విషయాన్ని జ్ఞాపకం చేసింది చూడండి వారు ఆ రీతి కాబట్టి జగడములను కలహములను రేగుచున్నవి కాబట్టి అందువలన ధర్మశాస్త్రము నిరర్తకం ఆయన కాబట్టి ధర్మశాస్త్రము ఉదాహరణ చూడండి ధర్మశాస్త్రం ఎవరికి అప్పగించబడింది ఎవరికి ఇవ్వబడింది ఈశ్వర్ కాబట్టి వాళ్ళు తిరుగుబాటు చేసినప్పుడు ధర్మశాస్త్రం ఎట్లా పనిచేస్తుంది నిరర్తకమైంది అక్కడ దేవుని వాక్యం ఎప్పుడు నిరర్థకం కాదు అది మనం విశ్వాసం ఈరోజు మనం చూసిన వాక్యం అదే ఆయన నమ్ముకున్న వారు ఆయన భయభక్తులకు వెళ్ళిన వారు కాబట్టి ఎప్పటికి కూడా అది నిరర్థకం కాదు ఆయన అన్నడు కూడా ఆకాశమే గతించను గాని భూమియే గతించను గానీ నా మాటలు ఎన్నటికి గతించవు అవి ఎప్పటికీ నిరసన అవి శాశ్వతంగా ఉండేది కాని నువ్వు వాటిని పనికిడానికి కూడా చేస్తున్నావు ఎందుకు అంటే నీ తిరుగుబాటుతనం ద్వారా నీ బలాత్కారం ద్వారా జగడములు కలహములు ఉండడం వలన న్యాయము ఎన్నడను జరగకుండా మానిపోయి భక్తిహీనులు వచ్చి నీతి మంతులను ఇదే మనం చూసిన హి బాధ కలిగించే వాక్యం ఇదే భక్తిహీనులు వచ్చి నీతి మంత్రులను చుట్టుకొందరు న్యాయము చెడిపోచున్నది అన్యజైలలో జరుగునది చుడుడి ఆలోచించుడి కేవలము విస్మయమొందుడి మీ దిన నేనొక కార్యము జరిగింతను ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలా హబక్కుకు దీనికి సంబంధించిన విషయాలు జ్ఞాపకం చేస్తుంది ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే మీ దినములలో నేను ఒక కార్యము జరిగించను కాబట్టి ఏ దినములు ఇవి దేనికి సంబంధించిన దినాలు చెప్పండి మీ దినములని చెప్తున్నాడు అంటే ఏ దినములలో ఎప్పుడైతే జగడములు కలహములు దుష్టత్వము విస్తరించి ఉంటుందో ఆ కాలానికి సంబంధించింది కాబట్టి శాస్త్రులు పలసరొచ్చి ప్రవ్ నాడుతున్నాడు ప్రవ్వాధకుడా పరలోకం నుండి మాకు ఒక సూచన చూపించమంటే మీకు ఏ సూచన చూపించడు యోనను గురిచిన సూచన తప్ప ఏ సూచక క్రియ మీకు అనుగ్రహించబడదు ఈరోజు కూడా క్రైస్తవులు సూచక క్రియల గురించే పరిగెత్తున్నారు ఎక్కడ పడతా లక్షలాది ప్రజలు పోయి అక్కడ గురించి అద్భుతాలు జరిగితే ఇక్కడ చూసిన అద్భుతాలు జరుగుతాయి వాళ్ళకి అటువంటి సూచనలు కావాలా అంటే షర్ధరకంగా కండ్లకు కనిపించే సూచనలు వాళ్ళకు అవసరం గాని యోనను గురిచిన సూచన తప్ప ఏ సూచన మీకు అనుగ్రహించబడదు కాబట్టి మనకు తెలిసది ఆ సూచన అసలైన సూచన ఏంది ప్రభు యొక్క మరణ భూస్థాపన పునరుద్ధరం తప్ప అంతకంటే మించిన గొప్ప సూచన ఏది లేదు ఈ లోకంలో మనకు కావాల్సింది మన ఆసక్తి కలిగి చూడాల్సింది ఆ సూచన గురించి కాబట్టి అన్ని జిల్లాలలో జరుగునది ఆలోచించుడి కేవలం విస్మ ముందుడి మీ దిల్లలో నేనొక కార్యము జరిగింను అలాగ జరుగునని ఒకడు మీకు తెలిపినను మీరు అతని నమ్మకయుందురు ఆలోకించుడి తమవి కాని ఇది చాలా కష్టతరంగా ఉండే వాక్యం చూడండి తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమింపవలనని బూది గంథంల వరకు సంచరించు ఉద్రేకము గల క్రూరులను క్రూరులకు కల్దీలను నేను రేపుచున్నాను కాబట్టి ఎప్పుడైతే నువ్వు ధర్మశాస్త్రాన్ని నిరర్థకం చేసుకుంటావో ఎప్పుడైతే నీలో కలహములు జగడములు ఎప్పుడైతే నీలో న్యాయము చెడిపోవడం అంటే అన్యాయంగా జీవించడము ఎప్పుడైతే నీవు దోషము కలిగి ఉండడం నీలో దోషము కలిగి ఉండడం ఇవన్నీ ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు దేవుడు క్రూరులకు కల్దీలను వారి మీదకి లేపబోతున్నాడు కాబట్టి ఇప్పుడు బాగా తీసుకోవాలి కల్దీలు అంటే ఎవరు ఇది కొన్ని వాళ్ళ నుంచి మనం ధ్యానిస్తున్నాం గాని అక్కడి నుంచి మనకి కంప్లీట్ గా రిలీజ్ దొరుకుతలేదు ముగించుకుందాం అనుకుంటున్నాం కానీ కల్దీల గురించి సంపూర్ణంగా మనం ఎప్పుడు ధ్యానించలేకపోతున్నాం కల్దీలు ఆది నుంచి మొదలుకొని ప్రగడం గ్రంథం వారు కనిపిస్తారు మనకి మనం ఈ విషయము యో గురించి కూడా గనిచ్చినప్పుడు అదే చూసినాం ఏషావు ఆది కాండంలో ఆరంభమవుతాడా లేదా ఇద్దరు పిల్లలు వాళ్ళు ఎవరికి ఇద్దరు పిల్లలు ఇశాకో ఇద్దరు పిల్లలు కదా అంతేనా యేషాబు ఏషావు యాకబు ఫస్ట్ ఏషాబు గుడతాడు దాని తర్వాత యాకోబు గుడతాడు కవల పిల్లలు కానీ ఏషావు పెద్దవాడు ఇంకా ముందు కాబట్టి ఆది కాండంలో కనిపిస్తే మళ్ళీ చివరికి మనకు ప్రకటన గంధంలో కనిపిస్తాడు ఏషావు అది మనం చూసినా ఎన్నిసార్లు ఎందుకంటే ఏషా అనేవాడు ఒక వ్యక్తి కాదు అదొక వ్యవస్థ లేక అదొకమైన ఆత్మీయ స్థితి అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అందుకే హెబుల్ రాష్టపతికలో చూస్తున్నాము అనేక ప్రాంతాలలో ఏషావు గురించి మనం జరిగిస్తుంటాం ఎందుకంటే మీలో ఏషా వంటి భ్రష్టులు ఉన్నదేమో చూసుకోండి అని హెచ్చరిస్తారు పౌరు కాబట్టి భ్రష్టత్వంలో ఉన్న ఏషావు అంటే ఏషా అంటే భ్రష్టత్వానికి సంబంధించింది అంటే ఆత్మీయ జీవితం నుంచి దిగజారిపోయిన వారికి సాదృశ్యంగా ఉంది ఏషావు జీవితం అదే రీతిగా బబులోను అనేది కూడా ఆది కాండంలో ఆరంభమై ప్రటంధంలో ముగిస్తే ప్రణాగంధం పదిహేడాది వచ్చినప్పటికీ బబులోను బబులోను మహాపట్నం అయిన బబులోను కూలేను కూలెను కూ మూడు సార్లు అవుతారు కదా కూలెను కూలెను కూలేను మూడు మనం చూస్తూ ఉంటాం కాబట్టి ప్రణగంధం చివరికి వచ్చినప్పటికూడా బబులు గురించి చూస్తాము అదే ఆది కండంలో ఆరంభమై ఏషియా గ్రంథము దాని తర్వాత దానిల గ్రంథంలో కూడా చూస్తాము దాని తర్వాత మన కళ చూస్తాము అంటే ఇప్పుడుంది అది బబులోన్ కానీ నిజంగా బబులోని దేశం లేదు ఈరోజు అది ఇరాక్ ఇరాన్ మధ్యలో దక్షిణ భాగంలో ఉండేది ఒకప్పుడు ఈరోజు భూమి లెవెల్ కి అది మొత్తము అడ్రస్ లేకుండా ఈరోజు నిజంగా బబులన్ లేదు కానీ ప్రబంధనం ఎందుకుంది బులన్ గురించి కాబట్టి పాతవి గతించిన ఇదిగో సమస్తం కృతమైనయి అప్పుడు పాత కాలంలో ఉన్న నిజమైన బబులోను ప్రపంచాన్ని గడగడలాడించిన బబులోను ఈ రోజు ఆత్మీయ స్థితిలో ఉన్నది కాబట్టి పాత కాలంలో ఉన్న బబులను గురించి నువ్వు అర్థం చేసుకున్నప్పుడు అది ఏ రీతిగా మన మధ్యలో ఉందనేది నువ్వు గ్రహించగలవు ఎందుకంటే దీనికి సంబంధించింది ఆత్మీయమైన విధానం పాతవి గతించిన అంటే శారీరకంగా ఉన్న బబ్బులను గతించింది సమస్తం కృతమైంది అంటే అది ఆత్మీయంగా కాబట్టి బబులు నువ్వు మన మధ్యలో ఉంది కానీ అది ఏ రీతిగా ఉందన్న విషయం నువ్వు అర్థం చేసుకున్నప్పుడు ఇక్కడ చెప్పబడింది ఆ వాక్యం వీరు ఏ రీతిగుంటారంట తమవి కాని ఉనికి ఆక్రమించుకునే వాళ్ళు అంటే వారిది కాని స్థలాలను ఆక్రమించుకునే వాళ్ళు ఉనికి అంటే స్థలం అంటే నీ స్థానం నీ నువ్వు నివసించే స్థానం ఉనికి అంటే నువ్వు ఎక్కడ పుట్టినావు అది ఉనికి మనమంతా పుట్టింది దేవుని సరిధిలో పుట్టిన వాళ్ళం కదా కాబట్టి మన ఉనికి పట్టు అక్కడ అదే ప్రసంగీలో మనం చూస్తాం నీ ఉనికి పట్ట అదని కానీ వీళ్ళు కల్దీలు ఎట్లున్నారంట తమవి తాని ఉనికి పట్టును ఆక్రమించుకోవడానికి బూది గంథంల వరకు ఇప్పుడు బాగా చేసుకోవాలంటే ప్రపంచమంతటా వీళ్ళు విస్తరించిండ్రు అన్న విషయాన్ని బూది గంథంల వరకు సంచరించచ్చు ఉద్దేశము గలవారు అంటే ఎక్కడనే జోష్ ఎమోషన్స్ చాలా బలం బలం హు క్రూరులు అని చెప్పబడింది ఇక్కడ వీళ్ళు చాలా క్రూరులు ఇటువంటి కల్దీలను నేను రేపబోతున్నాను కాబట్టి బాగా అర్థం చేసుకోండి దేవుని చేతిలో కల్దీలు వాడబోతున్నారు అన్న విషయాన్ని దేవుని చేతిలో వాడబడుతున్నారు హబ్బకు గ్రంథం దాని తర్వాత వస్తుంది కదా కల్దీల గురించి దాని చూస్తాం చివరి కల్దీలు ఎట్లా జీవించిండ చూస్తాం కానీ మొదటిగా చూడండి కల్దీలు ఎక్కడ ఆరంభమైనప్పుడు వాళ్ళు ఆదికాండము పదవ అధ్యాయంలో మనకు కనిపిస్తారు ఫస్ట్ ఆది కాండము పదవ అధ్యాయం ఆదికాండము పదవ అధ్యాయము పదవ వచనం సరే మీరు అని వచ్చి కల్దీలకి బబులోనికి ఏంటంటే బబులోని కల్దీలు అంటారు కల్దీలనే బబులోని అంటారు బట్ ఇక్కడ బబులు ఆరంభం ఎక్కడందనే విషయం ఇక్కడ చూస్తున్నాం చూడండి షీనారు దేశంలోని బాబెలు కాబట్టి అది ఎక్కడుందంటే షీనారు అనే దేశంలో ఆరంభమైంది బాబేలు కాబట్టి దానికి ఆది కాండంలోనే మనకి జవాబులు దొరుకుతా ఉంటాయి ఫస్ట్ ఎందుకంటే ఆరావం అక్కడే కాబట్టి అందుకే ప్రభు మన ప్రభు కూడా జ్ఞాపం చేస్తాడు మొదట ఏ రీతి మీరు చదవలేదా అంటాడు కదా మొదట ఏరితి గుండనో మీరు చదవలేదా అంటారు స్త్రీలు పురుషుల గురించి భారభర్తల గురించి మాట్లాడేటప్పుడు భారభర్తలు మొదట ఏరితిగుండనో మీరు చదవలేదా మళ్ళీ మోసే ఎందుకు పది ప్రతీక రామని చెప్పిండే మీ కాటిని మీ హృదయ కాఠిన్యం బట్టి అతను రామలను గాని మొదటి నుంచి అరితిగా లేదు కాబట్టి క్రైస్తవ జీవితంలోనే డైవోర్స్ అనేది లేదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది అక్కడ ఈ లోకంలో ప్రతి మతంలో ఉంది మార్గం డైవర్స్ కి మార్గం కానీ బైబుల్లో లేదు వీళ్ళు ఏదో పాస్టర్స్ ఇరుప్రతల మనుషులను పిలిపించి వాళ్ళకి ఏదో అండర్స్టాండింగ్స్ చేసి ఒక పత్రిక రాసుకుంటారు మా వివాహం ఇక్కడ నుంచి విరగొట్టుకుంటున్న మనిషి కానీ అది పనికిరాంది అది ఎవరు ఎవరైనా కాని ఫాస్టర్ కానీ వాడు ఎంత పెద్ద బిషప్ అయినా గానీ ఆ పత్రిక రాసుకున్నంత మాత్రంనా అది విడిపోయింది ఎందుకంటే బైబిల్ దేవుడు జతపరచిన వారిని చేస్తే ఏమవుతుంది వారికి శిక్ష వస్తుంది ఉంది కాబట్టి వీళ్ళంత శిక్షకు పాత్రులు ఎవరు ఎవరు విడదీసేవాళ్ళు పాస్టర్లు కానీ నేను చెప్తుంది విడదీసే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నువ్వేమో డైరెక్ట్ పాసర్ అంటున్నావు ఎంత పత్రికలు రాసుకున్నా గానీ ను సమర్థించుకుంటున్నావు అంటే నీ తలంపులు ఉపయోగించి నీ సొంత తలంపులు అవి నీ తలంపులని అన్నిటిని సమర్పించాలి కదా రవ్వా ఈ చెద తలంపులు నా కొద్దు నువ్వు తీసుపడే నా నుంచి అని చెప్పాలా నా ప్లేస్లో నువ్వు ఉంటే ఏం చేస్తావు ఈ భార్యభర్తలు కొట్లాడుతున్నావు ఈ రీతిగా నువ్వే నా ప్లేస్ లో ఉంటే ఏం చేస్తావు వాళ్ళకి ఇద్దరికంటే చెప్తాడు మీరు విరిపోవడం పాపం విడిపోతే వ్యభిచారం అన్నాడు అన్నలేదు చెప్పండి విడిపోతే వ్యభిచారం అన్నాడు ఎందుకంటే విడిపోయి వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడం వ్యభిచారం అన్నాడు కాబట్టి సాధ్యమైన కారిక విడిపోదు మరణమే మనల్ని విడగొట్టాలని అంతవరకు మనకి రిలీజ్ లేదు నువ్వు ఏమైనా చేసుకో రిలీజ్ లేది మరణం ఒకటే రిలీజ్ అంతే పారభర్తల సంబంధం పెయిన్ పునరుధనైతే అటువంటి సంబంధాలు ఉండవు ఎందుకంటే వాళ్ళంతా ఆత్మస్వరూపులు దేవదూత స్వరూపులు కాబట్టి వాళ్ళకి అక్కడ పిండి అనేది ఉండదు అన్నదమ్ములు అక్కజనులు అనేది కాన్సెప్ట్స్ ఉండవు అక్కడ అక్కడ అంతా ఆత్మస్వరూపులు నిత్యమని సృష్టించడం గణపరచడం ఉంటది అంతే దీవ దూతలు ఏ రీతిగా ఆయన సృష్టిస్తూ మేము పరుస్తుండ్రో మనం కూడా ఆ రీతిగానే పునరుదనం ఆయన సృతిస్తూ ఉంటాం విషయం కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము ఆదికండము పదవదే పదవర్షంలో బబులూరు అనేది షీనారు అనే దేశంలో ఆరంభమైంది అనే విషయం అయితే ఇది దేనికి సంబంధించింది వారు ఏ రి ఉంటారన్న విషయమే పదకొండవ అధ్యాయంలో మనం చూస్తాం పదకొండవ అధ్యాయము నాలుగవ వచనంలో దీనికి సంబంధించిన విషయాలు చూస్తాం అంటే చూడండి బబులోను గుణగణం ఎట్లా ఉంటుంది అనేది బాబేలు లేక బబులోను సంబంధించల్దీయులు ఎటువంటి గుణగణం గలవారు అన్నది ఇక చెప్పబడింది మొదటిది వాళ్ళు ఎక్కడ ఉన్నారు దాని తర్వాత వాళ్ళు ఎట్లా ఉన్నారన్నది వాళ్ళది ఏంది వాళ్ళ తలంపు చూడండి మొదసారి మనము భూమి మీద అంతటా చెదిరిపోకుండా ఇది దేవుని సువార్తకు విరుదం ఈ విషయం మనం భాగర్దం చేసుకోవాలా నువ్వు చెదిరిపోకుంటే సువార్త విస్తరించబడదు అన్న విషయం బాగా అర్థం చేసుకోవాల ప్రపంచమంతటా చెదిరిపోతేనే సువార్త విస్తరించబడుతుంది నేను ఒకటే జగలో ఉండి నేను ఒకటే గోపురం కట్టుకుని అక్కడి నుంచి సువార్త ప్రకటిస్తా అంటే ప్రపంచానికి ఎట్లా పోతుంది ఈ విషయం దేవునికి తెలుసు వీళ్ళందరూ ఒకటే జగాలో ఉంటే భవిష్యత్తులో నా రక్షణ సందేశం ప్రపంచానికి ఎట్ల పడుతుంది పోదు కాబట్టి ప్రపంచానికి అంతా పోవాలంటే వీళ్ళు ఏం వీళ్ళు ఒక జగ కానీ వీళ్ళు సువార్తకి వ్యతిరేకంగా ఉండరు అన్న విషయాన్ని ఉపమాన రీతికి మనం అర్థం చేసుకోవాలా ఆ రీతిగా క్రైస్తవ సంఘంలో ప్రకటించారు ఆ రీతిగా ఏ థియాలజీ కాలేజీలలో టీచింగ్స్ కూడా సిలబస్ అట్ టాపిక్స్ కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాలా బబులో యొక్క గుణగణం ఏంది అనేది ఏంది ఐక్యత కలిగి ఉండాల మంచి చూడడానికి సహోదరులు ఐక్యత కలిగి ఎంతో మనోహరము ఎంతో సుందరముంది కానీ దేని ఐక్యత కలిగి విషయం కూడా అర్థం చేసుకోవాలా ఇక్కడ వాళ్ళు దేని కొరకు ఐక్యత కలిగినారు ప్రభువు ప్రభు సంకల్పానికి విరదంగా వాళ్ళు ఐక్యత ఉన్నారు అంటే అది దేవుడి నుంచి కలిగిన ఐక్యత కాదు కదా సరే సైతం నుంచి ఐక్యత ఎప్పుడు కలగదు సైత్యా నుంచి ఐక్యత ఏం కలగదు అది టెంపరీగా ఐక్యత లాగుంటది కానీ దాని తర్వాత అది దేవుడే కల్పిస్తారన్న విషయమే మనం ఇక్కడ చూసినాం చూడండి తారమరేశ్వర్ ఎవరు వాళ్ళు పెద్ద గోపురాన్ని కట్టిరా పెద్ద గోపురం గొక్కు శిఖరం ఆకాశం అంటూ శిఖరం శిఖరం అంటే గోపురమే పెద్దగా కొండలాగా కడతారు దాన్ని గోపురము శిఖరం అంటే ఉన్నతంగా కట్టడం ఇదంటే మేము గ్రేట్ అని చూపించుకుండేది ఉహారాయితీగా చర్చలు కడతా ఉంటాయి పెద్ద పెద్ద గోపురాలు సరే నేను దానితో పోలిస్తలేను మీకు అర్థం కావాలి అది ఒక మించి ఒకడు పెద్ద పెద్ద గోపురాలు కడతా ఉంటారు వాటి వరకు చాలా డబ్బులు ఖర్చు పెడతారు కాబట్టి ఎందుకు ఎందుకు కట్టుకుంటారు గోపురాలు ఇక్కడ ఉంది కదా ఎందుకు కట్టుకో ఉంటున్నారు అంటే పేరు సంపాదించుకోవడం అంటే గుర్తింపు గుర్తింపు అంటే మేం స్పెషల్ మేము స్పెషల్ అని చూపించుకోవడం కోరు నువ్వు కాదు చూపించుకుంటాం ప్రభు చెప్పాలా నువ్వు స్పెషల్ అని కాని వీరు ప్రభుకి విరోధంగా మేము స్పెషల్ మేం చేసుకున్నాం ప్రభు చేసింది కాదు మేం చేసుకున్నాం మేం తయారవుతున్నాం మేము ఐక్యత కలిగి ఉంటాం ప్రపంచం చెదిరిపోకుండా మేమంతా ఒకటే భాష కలిగి ఉంటాం చూడండి అక్కడ అదే ఉందా మీద భూమి అందంతటా ఒక్క భాషయో ఒక పలుకును ఉండేను ఒకటే భాష ఒకటే పలుకు ఉండే ఏం భాషనో మనకు తెలియదు అది దేవుడు చెప్పలేకపోతే ఆ భాష కొరకు వెతికి స్పెషల్ గా అందరు నేర్చుకుంటుండే ఆ భాషని కదా అంటే ఇవన్నీ వ్యక్తిగత గుర్తింపుల కొరకు ఇవన్నీ మనుషుల ప్రయాసం పాత భాషలు అన్నిటినీ తొవ్వి వాటిని నేర్చుకుని మళ్ళా ప్రజలకు రుద్దలా దేవుడు ధృవీకరించిన భాషని నువ్వేం చేస్తావు వేస్ట్ కదా ఆయన ఒకప్పుడు హెబ్రి భాషని ఎన్నుకున్నాడు ఆ భాష ధర ప్రపంచానికి సువార్త ప్రకటించాలనేసి కానీ వాళ్ళు ఏం చేశారు ప్రకటించలేదు దాన్ని పక్కగొట్టేసి హెబ్రి భాష పంతొమ్మిది వందల నలభై సంవత్సరం వరకు మర్చిపోయింది ప్రపంచం ఇసల్ పంతొమ్మిది సంవత్సరం తర్వాత మళ్ళా స్టార్ట్ చేశారు దాన్ని దాని అక్షరాలుగా అనుకొని ఈ అక్షరం ఎట్లా అర్థం చేసుకోవాలనేసి ఫ్రెష్గా మళ్ళా తయారు చేశారు అప్పటివరకు అది నాశమైపోయింది అది భాష అరమీక్ భాష ఈరోజు ఎవరు మాట్లాడతలేరు మన ప్రభు మాట్లాడిన భాష అరమీక్ భాష అరబిక్ కాదు అరమేక్ అందుకే ఫ్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అనే మూవీలో స్పెషల్గా ఏ భాష మాట్లాడాలంటే అంత అరమీక్ భాషతో మాట్లాడారు అంటే మళ్ళా దాని తీసిరు తొవిరు రెండు వేల సంవత్సరాల తర్వాత మళ్ళా దాని భాష ఇప్పటికి చిన్న గుంపే మాట్లాడుతుంది భాష కానీ అరమిక్ భాష ఎందుకు ఎందుకు దేవుడు దాని మన ప్రభుత్వ మాట్లాడిన భాష కదా ప్రపంచమంతట ఆ భాషను విస్తరించనీయొచ్చు కదా అది కాదు దేవుని విధానం ఒకటి భాష ఎందుకు ఉండాలా ఈరోజు ప్రపంచంలో పదిహేను లాంగ్వేజ్ గ్రూప్స్ అంటారు పదిహేను లాంగ్వేజ్ గ్రూప్స్ ఉన్నాయి ఒక్కొక్క గ్రూప్ లో కొన్నింగ్్వేజ్లు ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకి ఇండియన్ భాష సంస్కృత భాష లేక పాలి ఇండియన్ భాషలు ఈ రెండు భాషలకెళ్లే బయటకు వచ్చినాయి తెలుగు తమిళ్ హిందీ ఇవన్నీ మలయాళము కన్నడ ఇవన్నీ పాలి సంస్కృట్ ఈ రెండు భాషలకెళ్లి బయటకు అంటే రెండు వేల సంవత్సరాల క్రితము ఇండియాలో రెండే భాషలుండే ఆ బుద్దిస్టులు పాలి భాష మాట్లాడేటోళ్ళు ఆ బ్రాహ్మన్స్ ఏమో సంస్కృత భాష మాట్లాడేటోళ్ళు పాలి భాషలకెళ్లి బుద్దిస్టులని తరమేసినాక ఆ భాషతో వాళ్ళు ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళారు ఈ దేశాన్ని విడిచిపెట్టి అటు టిబెట్ భూటాన్ ఏమంటారు దేశాలు ఇండోనేషియా నేపాల్ శ్రీలంక థైలాండ్ సింగపూర్ అక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళందరు ఇండియన్స్ వెళ్ళిపోయి ఆ దేశాలలో విస్తరించి ఆ పాలి భాషని అక్కడ పాలి భాషలకెళ్ళి తక్కిన భాషలన్నీ బెట్టుకొచ్చినాయి ఉదాహరణకి థైలాండ్ భాష తాయి భాష తాయి భాష పాలి భాష అంటే మన భాష లాగినట్టు ఇండోనేషియా భాష మీరు ఎవరైనా వింటే ఆ హిందీలో మాట్లాడుతున్నారా అనుకుంటారు పదాలన్నీ హిందీలో మాట్లాడినట్టు ఉంటాయి సరే ఇవన్నీ మనం ధ్యానించి వేస్ట్ గాని ఎందుకు చెప్తున్నానంటే భాష ఒకటే ఉండాలా మేము ఐక్యత ఉండాలా మేము ఒకటే ఐడెంటిఫై కావాలా మేము గుర్తింపు పొందాలా అనేది కల్వీల గుణగణం లేక బబులూ గుణగనం అనేది మనం ఇక్కడ అర్థం చేసుకుంటున్నాం అదే రీతిగా మేము గొప్ప మేము గ్రేట్ అని చూపించుకోవడం వారు ఏ రీతిగా బిల్డింగ్స్ కట్టిండ్రు అనే విషయంలో ఇక్కడ చెప్పబడ్డాయి వారు ఎంతగా తెలివిని వాడుకుంటున్నారన్న విషయం కూడా చెప్పబడింది పేరు సంపాదించుకుందాము రండి అని మాట్లాడుకుంటున్నారు యేసుక్రీస్తు నామము తప్ప ఏది సంపాదించుకోవద్దు ఈ లోకంలా ఈ విషయం బాగా అర్థం చేసుకోండి కానీ దానికి భిన్నంగా ఆయన పేరుని ప్రపంచంలోనికి రానియకుండా వీళ్ళు ప్లాన్ చేస్తారని అంటే అంటే వారిలో ఉన్న ఆత్మ అది ఒక దుష్టిని యొక్క ఆత్మ మన ప్రభు యొక్క పేరుని స్థిరపడనీయకుండా ప్రపంచమంతట వీరి పేరు స్థిరపడాలనేసి తీర్మానించుకుని వీళ్ళు కాబట్టి బాగా అర్థం చేసుకోండి ఎక్కడైతే ఒక సంస్థ గాని ఒక సంఘం గాని దాని పేరు చేత గుర్తింపబడుతుందంటే కచ్చితంగా అక్కడ మన ప్రభు పేరు లేదు ఎక్కడైతే పలాని పాస్టరు పలాని సేవకుని పేరు చేత గుర్తింపబడుతుందంటే ఖచ్చితంగా అక్కడ మన ప్రభు పేరు లేదు అది కల్దీయులు ఆత్మ లేక బబులు యొక్క ఆత్మ ఈరోజు మనం ప్రపంచమంతటా గుర్తించాల్సిన విషయమైదే పలాని పలాని భక్తుని మినిస్ట్రీస్ అని పేరు పెట్టుకుంటే అక్కడ ప్రభు ఎక్కడ ఉన్నాడు డైరెక్ట్ గా మీకు పేర్లు చెప్పాను ఒక చెప్తే దాని తర్వాత ఎడిట్ చేసేసి ఇంటర్నెట్ లెక్క బెని హీన్ మినిస్ట్రీస్ అని పెట్టుకుంటే బెనిహీన్ గుర్తింపు పొందుతాడు ప్రభుత్వ గుర్తింపు పొందుతాడు మోరీ సెరులో మినిస్ట్రీస్ అని రాసుకుంటే మోరీ సెరిలో గుర్తింపు పొందుతాడు ప్రభు ఎందుకు గుర్తింపబడతాడు జాన్ హేగి మినిస్ట్రీస్ అని రాసుకుంటే జాన్ హేగి గుర్తింపబడతాడు ప్రభు గుర్తింపబడ్డాడు ఇంకా మన కూడా చాలా మంది వచ్చేసారు అట్లాంటి మినిస్ట్రీస్ పేర్లు పెట్టుకున్నారు కాబట్టి అక్కడ అరీతిగా పేర్లు పెట్టుకునే మినిస్ట్రీస్ ఉంటే ఎత్తి పరిస్థితి ప్రభు గుర్తింపబడ్డాడు ఇవన్నీ కల్దీలకు సంబంధించిన గుణగండము మన కాలంలో నెరవేరుతుంది అది ప్రభు తీసుకొస్తుంది వాటిని మనకు చూపిస్తుండే వీళ్ళు పెద్ద పెద్ద గోపురాలు కట్టాలా అంటే మీరు నిజంగా గోపురం కట్టకపోవచ్చు కానీ పెద్ద పెద్ద సంఘాలు కట్టాలా గోపురము సంఘానికి సాదృశ్యంగా ఉంటుంది మీరు ఎప్పుడన్నా గమనించండ్రా నాకైతే అటనే కనిపిస్తుంది ఏ సంఘం చూసినా గానీ బొబులోను బాబేలు గోపురము పెద్ద గోపురం కట్టుకోవాలి గుర్తింపు ప్రపంచం ఆ పట్టణి పట్టణంలో చర్చి పైకి కనిపించాలా దాని గోపురాన్ని వట్టి గుర్తు ఇక్కడ చర్చ ఉందండి కాటి ఇవన్నీ కల్దీలో నుంచి వచ్చిన గుణగణం అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా కాబట్టి అక్కడ ఎవరికైనా కాదు ఎంత పైకి గోపురం కడితే అంత గుర్తింపు వస్తుంది ఈ చర్చ్ స్పెషల్ చర్చ్ అన్న గుర్తింపు కొరకు గోపురం కడుపుతున్నారు ఇవన్నీ అక్కడి నుంచి వచ్చినాయి ఆ రోజు దేవుడు ఏ రీతిగా అనుకున్నాడో ఈ రోజు కూడా ఆయన అదే రీతిగా అనుకుంటాడు ఏమనుకున్నాడో చూడండి యహోవా నరిలాహ కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి అప్పుడు యోహోవా ఇదిగో జనము ఒకటే వారి అందరికి భాష ఒకటి వారు ఈ పని ఆరంభించి ఉన్నారు ఇక మీదట వారు చేయదలచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటకం ఏమియో ఉండదు గనుక మనము కాబట్టి ఇప్పుడు బాధలు తీసుకోవాలి ఎవరి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు మాట్లాడుతున్నాడు గనుక మనము పోయి దిగిపోయి మనము దిగిపోయి అంటే దిగిపోయి నరులు చేస్తున్న పనిని దేవుడు మనము అంటాడు కాబట్టి దేవుడు మనము అంటే ఒక్కడ మనము అంటే బహువచ్చనం కదా దేవుడు నేను కిందికి దిగిపోయి నరలేం చేస్తున్నారో చూస్తా అనుకోవచ్చు కానీ అక్కడేమంటుండే దేవుడు ఏమంటుడు మనము క్రిందికి దిగిపోయి అంటున్నాడు కాబట్టి ఇప్పుడు ఎవరున్నారు అక్కడ మీరు అనొచ్చు ఉంది బ్రదర్ తండ్రి ఉన్నాడు కుమారు ఉన్నాడు పరుశుదాత్మ ఉన్నాడు పరుశుధాత్మ మనిషితో పోలుస్తామా ఆత్మ మనిషిలో ఉంటాడు కదా కాబట్టి పరుశుదాత్మని ఏరీతిగా మనిషితో పోలుస్తాం మతంలో మనం ఇవన్నీ చూస్తా ఉంటాం తండ్రి కుమారుడు పరశుధాత్మ ఒక్కడే అనే విషయం భయోలు చెప్తుంది తండ్రి వేరే కాదు కుమారుడు వేరే కాదు పరశురా వేరే కాదు ఏ దర్శనంలో కూడా మీకు ముగ్గురు కనిపించరు ఏసియా దర్శనంలో ఎప్పుడైనా ముగ్గురు కనిపించారు సింహాసనాలు ఒకటే సింహాసనం కనిపిస్తుంది ఎప్పుడైనా కానీ ఏషియా దర్శనం అంతా దాని తర్వాత ఏ దర్శనంలో ఎప్పుడన్నా మూడు సింహాసనాలు చూసినరా మీరు ఎప్పుడు చూడరు మీరు అది పోని దాని కాలంలో సరే పాత నిబంధ కాలం ఏం చెప్తున్నా బ్రదర్ కొత్త నిబంధన కాలం స్టెఫెన్ కాలంలో స్టెఫెన్ మరణిస్తప్పుడు మూడు సింహాసనం కనిపించినాయి ఆయనకి ఒకటే సింహాసనం కనిపించింది యోహాను భక్తుడు దశ చూస్తాడు ఒకటే సింహాసనం ఉంది దవల సింహాసనం ఒకటే ఉందా మూడు సింహాసనం ఎప్పుడు లేవు ఒక సింహాసనంలో అంటే మధ్యలో తండ్రి కూర్చొని కుడి పార్శ్వన అంటే రైట్ హ్యాండ్ న కుమారుడు కూర్చొని లెఫ్ట్ న పర్సన కూర్చున్నట్టు ఎక్కడ ఉందా అవన్నీ లేనిలేవు ఎక్కడ ఇవన్నీ ఒకటే పాత నిబంధన కాలంలో తన బిడల్ని ఒక తండ్రి చేయి పట్టుకుని నడిపించండు అరణ్య మార్గంలో ఐగుప్తు కాబట్టి ఆయన తండ్రి అంటున్నాం ఆది కాండంలో మీద దేవుని యొక్క ఆత్మ అల్లాడుచుండే దేవుని దేవుడు ముందు ఆత్మరూపకనే ఉన్నాడు పాత నిబంధన కాలంలో తండ్రిలాగా వాళ్ళని పట్టుకుని నడిపించుడు కాబట్టి తండ్రి అన్నారు కానీ తండ్రిని ఎవరు చూడలేదు ఆత్మ దేవుడు తండ్రిలాగా వాళ్ళకు కనిపించింది వాళ్ళు నడిపించండ్రి అన్నారు అదే రీతిగా ఆత్మ రక్తం చిందించలేదు కాబట్టి కుమారుడి రూపాయలు జన్మించిండు కాబట్టి కుమారుడు అయిపోయినాడు కాబట్టి పరశుద్ధాత్మ అయినా కుమారుడైన తండ్రి అయినా ఒకటే అని గలతల రాష్ట్ర ఎన్నిసార్లు చూస్తాం కాబట్టి మూడు లేనలేదు త్రిత్వం గురించి చెప్తా మనం త్రిత్వాన్ని నమ్ముతాం కానీ ఏ రీతిగా నమ్ముతాం తండ్రి అయినను కుమారుడైనను పరుషుత్మ ఒకటే అవి మూడు సెపరేట్ కాదు అని చెప్తాం దేవుడు ఆ మూడు గుణగణాలని తన మనకి వ్యక్తపరిచిండు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండు మనము కూడా ఆ రీతిగా నివసించాలా మనము ఆత్మస్వరూపిగా జీవించాలా మనం కూడా ఆత్మలో ఉన్నాం అదే రీతిగా మనం కూడా తండ్రి లాగానే మనుషులు నడిపించాలా అదే రీతిగా కుమారుని స్వరూపాన్ని ధరించుకుని మనం జీవించాలి ఈ క్రీస్తుకు కలిగిన మనుషులు మీరు ధరించుకుని మెట్టుకు క్రీస్తుని ధరించుకున్న వారు మీరు అంటాడు ఒకటి క్రీస్తుని నేను క్రీస్తుని కూలి నడుచుకున్నట్లు మీరు కూలి నడుచుకునే అంటాడు పౌల్ కాబట్టి మనం కూడా ప్రభులాగా జీవించాలా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండూ మనలో ఆ మూడు గుణగణాలు కనిపించాలా అన్న విషయాన్ని మనం ఎప్పుడు ఆత్మీయ జీవితంలోనే ఉండాలా ఎందుకంటే దేవుడు ఆత్మ కాబట్టి మనం కూడా ఆయన స్వరూపాలను తయారు కాబట్టి మనం కూడా ఆత్మలోనే ఎప్పుడు ఉండాలా కానీ ఎప్పుడు శారీరకంగా ఉంటా అందుకే మనం బాబుల జీవితంలో జీవిస్తున్నాం కాబట్టి కల్దీలు ఏంటి సాదృష్టమంటే వాళ్ళు ఇక్కడ ఆరంభమైన వాళ్ళు ఎప్పుడు గుర్తింపు కొరకు ఒకటే భాష మాకు ఉండాలా మేమే స్పెషల్ మేమే ఇటుకలు తయారు చేసినాం మేమే బిల్డింగ్స్ కట్టినం మేమే గోపురం కట్టినాం మా చర్చ మా బిల్డింగ్స్ చూడు మా కన్స్ట్రక్షన్స్ చూడు మాకే మేమే స్పెషల్ మాకే ఎక్కువ నాలెడ్జ్ ఆ చూపించుకోవడం అనేది గుణగణము కలిగిలే కాబట్టి లోకంలో ప్రపంచంలో చూపించుకునేది ఎవరు ఎవరు చూపించుకుంటారన్న విషయం సరే ఈ రీతిగా చూపించుకొని ఎక్కువ తెలివి ఇంకెంతో చూపించుకోవాలా ఇంకెంతో చూపించుకోవాలా వాళ్ళ విపరీతమైన తెలివి వాళ్ళ ఇన్వెన్షన్స్ అన్ని చేసి ప్రపంచాన్ని క్రూరంగా పరిపాలించిన వాళ్ళు వీళ్ళు కలిదీరు అటువంటి దేశంలో నుంచి దేవుడు మన పితరుడు ఎవరు చూడండి పదకొండవ అధ్యాయంలో చూస్తాం ఈ విషయం అదే క్రూరమైన జనుల మధ్యలోకి వెళ్లి అబ్రాహాని బయట తీసుకొచ్చి ఎందుకో తెలుసా అబ్రహమా నువ్వు ఈ ప్రజల మధ్యలో ఉంటే నువ్వు కూడా బేకారైపోతావు మన భాషలో చెప్పాలంటే నువ్వు కూడా వాళ్ళలాగా తయారైపోతావు కాబట్టి నువ్వు వాళ్ళలాగా ఉండద్దు బయటికి రా ఏ లేదు నేను నా దేశం ఎట్ట విడిచిపెడతా ప్రపంచంలో పవర్ దేశం ఇది అమెరికా దేశం ఈ ఐగుప్తు దేశం జర్మనీ దేశం ఇవి స్పెషల్ దేశాలు వీటిని ఎట్ట నేను విడిచిపెడతా అని అన్నాడా కదా చూడండి ఇక్కడ పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ అక్షనంలో చూడతారా హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీల ఊర్ అను పట్టణంలో తన తండ్రి అయిన తెరహు కంటే ముందుగా మృతి పొందెను తెరహు అబ్రాహా తండ్రి కదా తెరహుకి ముగ్గురు కుమారులుగా మొదటి వారి పేరు అబ్రహాము రెండవ వాని పేరు నాహోరు మూడవ వాని పేరు తెరహు తెరహు అనేవాడు ఎంతమందిని కనిండు అబ్రహామును నాహోరును హారను కనిను అయితే చూస్తాం మనం ఇరవై ఎనిమిదవ తెరహు కంటే ముందుగా మృతి పొందెను అంటే హారాను తండ్రి కంటే ముందే మృతి పొందిండ చూపిస్తుంది ఇక్కడ అప్పుడు అబ్రాహాము నాహోరు చేసుకునేది అబ్రాహము భార్య పేరు సారాయి నాహోరు భార్య పేరు మిల్కా ఆమె మిల్కోకు ఇస్కాకును తండ్రి అయిన కుమార్తె సరే ఇవన్నీ మనం అక్కడ చూస్తున్నాము పదిహేనవ అధ్యాయంలో ఏం జరిగింది ముఖ్యమైన వాక్యం ఇది పదిహేనవ అధ్యాయం పదిహేను ఏడు దేవుడు అక్కడ ఒక సూచన చేసిండు కానీ దేవుడు చెప్తున్నాడు అబ్రహంకు ఏమనంటే కల్దీల మధ్యల నుంచి ఊర్ అనే పట్టణం నుంచి నేను నిన్ను బయట తీసుకొచ్చిన కాబట్టి కల్దీల నుంచి మనం బయటికి పోవాలా అన్న విషయము పదిహేనవ మనం చూస్తున్నాం అందుకే బబులోను నుంచి మీరు త్వరగా బయటికి రండి అని ప్రాణంగా చూస్తాం ఎందుకంటే దాని విడిచిపెట్టకపోతే దానికి పట్టిన దుస్థితి మీకు కూడా పడతదంట అందుకే ఎప్పటికైనా దేవుని విధానం ఒకటే నువ్వు అబ్రహం సంతానం అయితే యేసు ప్రభు వాళ్ళన్నా మనం అబ్రహం సంతానం కాబట్టి మనము కల్దీల ఊర్ అనే ప్రాంతం నుంచి పెరిగి రావాలా సరే ఇవి ఎట్లా అర్థం చేసుకోవాలా కల్దీయులు అంటే దాని గ్రంథంలో చూస్తాము కల్దీలు ఎవరు అనేది చివరికి వాళ్ళు నక్షత్రాలని ఆ గ్రహాలని వాళ్ళ వాటి యొక్క కదలికలను బాగా అర్థం తీసుకున్న వాళ్ళు బహు తెలియగల వాళ్ళు ఇంకో రీతిగా చూస్తే మతవార్త రెండవ ద్యాయంలో తూర్పు దేశపు జ్ఞానులు కల్దీయులు అని ఇంకొక రకమైన చరిత్ర ఉంది అది ఎంతమంట నిజమో నాకు తెలియదు ఎందుకంటే నక్షత్రాన్ని చూసి ఒక గొప్ప వ్యక్తి పుట్టబోతుండు అన్న జ్ఞానము వంటి జ్ఞానం వాళ్ళకున్నది కాబట్టి కల్ది అందుకే ఇంకో రీతిగా మీరు ఎంత అయరీతిగా దాన్ని రుజుపరచగలం అంటే దాని గ్రంథాలను చూస్తాం దాని గ్రంథంలో నెప్పుకద్ కలలు వచ్చినప్పుడు ఎవరిని పిలిచిండు ఫస్ట్ కల్దీల్ పిలిచిండు ఎందుకంటే నక్షత్రాలని చూసి రాబో వాటిని అర్థం చేసుకుంటే జ్ఞానం వీళ్ళకుంది అని అంత స్పెషల్ వీళ్ళు స్పెషల్ పీపుల్ వీళ్ళకి స్పెషలైజేషన్ ఉంది అన్నది నిముక గ్రహించిండి అందుకే కల్దీలని స్పెషల్ గా రాజస్థానంలో పెట్టుకున్నాడు వీళ్ళే దాన్ని నాకు చెప్పగలరని కానీ వాళ్ళు కూడా ఫెయిల్ ఎందుకంటే అది విధానం కాదు దేవుడు వాటిని తారుమారు చేసిండు నక్షత్రాలను చూసి ఎప్పుడు కూడా మనము నా జీవితం ఇట్లుంటది అనుకో ఎందుకంటే నేను చెప్తున్నాను నేను నిజంగా ఎన్నిసార్లు అవి చదివని రకరకాల పుస్తకాలు చదివిన నక్షత్రాలకు సంబంధించినవి నా జీవితంలో ఇంతవరకు ఒక్కటి కూడా నెరవేరలేదు అవి చదవడానికే మంచిగా ఉంటాయి ఈ వారము నీలో నువ్వు నీలో ఒక గొప్ప పని నిన్ను నేను స్పెషల్ నీకు ఒక స్పెషల్ పని అప్పగించబడవుతుంది నువ్వు చాలా గుర్తింపు పొందుతావు ఇటువంటి అన్ని రహస్లుంటాయి పోయిన వారం నాకు అటెండేవండి ఏం జరగలే అంటే నేను వాటిని నమ్ముతానని కాదు రుజువుపరచడానికి వరకు అది తప్పు అని రుజుపరచడం నేను చదువుతాను సరే పనికిరాంది అది మీరు అదని నేను చెప్పను అండి నీకు అర్థమవుతుందా మోసపోయే అవకాశం ఉంటుంది అందులో కాబట్టి అవి ఏవి కూడా నెరవేరవు కానీ మనుషులు చదివినోళ్ళు మర్చిపోతారు ఎందుకో తెలుసా ఈరోజు చదివింది రేపు మర్చిపోతాం ఎవరు రాసిండు దాన్ని వాణ్ణి కూడా మర్చిపోతాం లేకపోతే రేపు పొద్దున్న పది నువ్వు వాణ్ణి గల్ కదా ఏమ్రా నువ్వు నిన్న రాష్టవు డకం కానికల్ న్యూస్ పేపర్ లో రేపు ఈ వారమంతా నా భవిష్యత్తు ఇట్లుండబోతుందంట అందులో ఒకరి కూడా నెరవేరలేదని కొట్టాల నువ్వు కొట్టావు వానికి గుడి తెలుసు వీడు నన్ను కొట్టాడు డక్కన్ కానికలో నాకు పైసలు ఇస్తా ఉంటాడు వారం వారం నేను రాస్తా ఉంటాను వీడు చదువుతా ఉంటాడు పిచ్చోడు నేను వాడి పిచ్చితనము డక్కన్ కానికలోకి వాడు తెలియగలవాడు నా ఆర్టికల్స్ రాస్తే వాణికి పేపర్లు బాగా అమ్ముడు పోతాయి నాకు వచ్చే పైసలు నాకు వస్తాయి డక్కన్ కానికలు వచ్చిన పైసలు నాకు వస్తాయి పిచ్చలవాడు చదివేటోడు వాడు చదివి వాడి పిచ్చితనంలో వాడు ఆనందించుకుంటా పోతా ఉంటాడు కాబట్టి కల్దీల గుణగణం ఇది బాగా అర్థమవుతుందా నక్షత్రాలను చూసి ఆకర్షం మీద మాకు ఒక సూచన చూపించు అనేటోడు కల్దీయుడు నా దృష్టిలో ఎందుకంటే వాడికి అటువంటి చాలా ఇష్టం సూచనలు చూసే వాళ్ళంతా కల్దీయులు ఎందుకంటే బబులోను కాబట్టి ఈ యొక్క దేవుడు అబ్రాహాని బయట తీసుకు వచ్చింది అంటే కల్దీయులు అంటే జేమ్స్ స్ట్రాంగ్ నంబర్స్ లో నేను నాకు జ్ఞాపకం లేదు నేను ఇంక పుస్తకం తీసుకోన జేమ్స్ స్ట్రాంగ్ నంబర్స్ లో మనం అట్టుపోయిన వరకు చూసినా కల్దీలు అంటే నక్షత్రములను గ్రహించే వాళ్ళు నక్షత్రములను బాగా చదివి వాటి కలయికలను బట్టి కదలికలను బట్టి భవిష్యత్ ఏం జరగబోతుందో వాటిని అర్థం చెప్పేవాళ్ళు వీల్ కల్దీల్ కాబట్టి కల్దీలు నక్షత్రములకు సాదృశ్యం అనేది కూడా అర్థం అయితే వీరు తూర్పు దేశం బబులును పాత నిబంధన కాలంలో తూర్పు దేశంలో ఉండేది కాబట్టి తూర్పు దేశపు జ్ఞానులు అంటే ఓ రీతిగా వాళ్ళు కల్దీలను కూడా అర్థం చేసుకోవచ్చు కానీ నాకు ఇప్పటికూడా ఆదరణ లేదు క్లియర్ గా చాలా చరిత్ర పుస్తకాలు అదే ఉంది కానీ ఎంత తూర్పు దేశపు జ్ఞానులు బబులో కల్దీలు అనేది నాకు తెలియదు కావచ్చు ఎందుకంటే ఈ దేశం ఉన్నది కూడా తూర్పు దేశంలో ఉన్న అయితే అందుకే ఈస్ట్ స్టార్ తూర్పు దేశంలో ఉదయించిన నక్షత్రం అంటే ఈస్ట్ స్టార్ ఈస్ట్ స్టార్ కొంతకాలానికి ఈస్టర్ అయిపోయింది ఎంతమందికి తెలుసు విషయం ఈస్ట్ స్టార్ ఈస్టర్ అయిపోయింది ఈస్టర్ అనే పదము ఈ అనే దాంట్లో వచ్చింది ఈస్టార్ అనేది ఒక దేవత సరే అవన్నీ నేను వచ్చాడు మీకు దీని చూపిస్తే ఇప్పుడు నేనేం చూపించాను ఎందుకంటే అవన్నీ ఎట్లా బయటకు వస్తాయని అర్థం చేసుకోవాలా అయితే బబులుని కట్టింది ఎవరు అన్నప్పుడు నేను ఇప్పుడు మీకు చూపించాను క్లుప్తంగా బైబుల్లో కానీ వచ్చేవారం ఒకసారి దేవగా చూపిస్తాను నిమ్రోజు బబులోనికి బబులోని కట్టించి దానికి రాజు అయినాడు అనేసి అక్కడ ఉంది చరిత్ర అయితే వాడంతా చెత్త ఫెలం అంటే సరే నిమ్రోజు ఎక్కడికి తెచ్చిండు చేము హాము యాపెట్ హాము సంతతలకెళ్ళి హాము సంతతెల్లికెళ్ళి వచ్చినవాడు నిమ్రోజు నల్లగా ఉండేవాడు అని ఉంది నిమ్ అంటే నల్లగా ఉండేవాడు అర్థం కాబట్టి నల్లవాడు ప్రపంచాన్ని పరిపాలించిండు అని ఒకటి చరిత్ర అయితే నిమ్రోజు ఎటువంటి అంటే దేవుని దృష్టిలో వాడు మైటీ హంటర్ అనుంది అక్కడ మైటీ హంటర్ అంటే వాడు బాగా జంతువులని హంటింగ్ చేసేవాడు బాగా స్పీడ్ గా పరిగెత్తి జంతువులని హంటింగ్ చేసుకునేవాడు అన్నమాట అటువంటి అటువంటి చురుకుదనం ఉంది అయితే ఆ నిమ్రోజ్ తన సొంత తల్లిని పెళ్లి చేసుకున్న ఒక చరిత్ర ఇవన్నీ అక్కడ మనకు కనిపించదు తన సొంత తల్లిని పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళ పుట్టిన వాడే తల్లి పేరు సెమీరనిస్ వారిద్దరికి పుట్టినవాడి పేరు తమ్మూజు తమ్మూజు చనిపోయినప్పుడు సెమిరేజ్ చానా నిమ్మరోజు అప్పటి చనిపోయినాడు నిమ్మరోజు చనిపోయినట్టాడు తమ్మూజు పుట్టినాక నిమ్రోజు తమ్మూజు రూపకంగా పుట్టిండు అనేసి ఆమె తమ్మూజు ఆరాధన ఆరంభిస్తుంది అయితే తమ్మూజు అనేవాడు శీతకాలంలో ఆ అడులలో తిరుగుతుంటే ఒక ఎలుగు వచ్చి అతన్ని చీల్చేసి చంపేస్తుంది అది చరిత్ర ఇదంతా బైబుల్ లేదు మీకు చరిత్ర అయితే ఆ తమ్ము వాడు చచ్చిపోయాక తల్లి బాగా ఏడుస్తా ఉన్నప్పుడు ఆమెను ఓదార్చడం కొరకు అడవిలోకి వెళ్ళి ఒక చెట్టుని నరికి నీ కొడుకు చచ్చిపోలేదు ఇదిగో బతికే నడు పచ్చని చెట్టు రూపకంగా అనేసి ఆ చెట్టుని అలంకరించి దానికి పూజిస్తారు అది ఉప్మా అయితే క్రిస్మస్ ట్రీ అని చాలా చెప్పుకుంటూ ఉంటారు దాన్ని కావచ్చు కాకపోవచ్చు కానీ తమ్మూజు ఆరాధన తమ్మూసు దేవతను ఆరాధించినట్టు మనము నిర్మీ గ్రంథంలో చూస్తామా ఎక్కడ చూస్తాం మందిరంలో తమ్మూసు ఆరాధించిన వాళ్ళు పెద్దలు పన్నెండు మంది కోత్రికలు పెద్దలు దాన్ని ఆరాధించినట్టు మనం చూస్తాం అక్కడ వాక్యం కాబట్టి ఆ రీతిగా తమ్మూజు ఆరాధన అయితే అది మార్నింగ్ సూర్యోదయము సమయమున దాన్ని ఆరాధిస్తుండే పాత నిబంధన అందుకే సన్ రైజ్ సర్వీస్ సన్ రైజ్ వర్షిప్ సారీ సన్ రైజ్ సర్వీస్ అంటే నన్ను తిట్టుకుంటారు సన్ రైజ్ వర్షిప్ అక్కడి నుంచి ఆరంభమై అంటే సూర్యుడు ఉదయిస్తుంటే దాన్ని ఆరాధించేవాళ్ళు తమ్మూజుని అక్కడి నుంచి సన్ రైజ్ సర్వీస్ సన్ రైజ్ వర్షిప్ సన్ైజ్ వర్షిప్ అంటున్నాను సన్ రైజ్ వర్షిప్ అంటే సూర్యుని ఆరాధించేది అప్పుడు స్టార్ట్ అయింది కానీ ఆ బైబిల్లో ఎక్కడ వాటికి ఆధారం లేవు కానీ ఇస్సల్ పదాలు ఆ రీతిగా దాన్ని ఆరాధించారు అని బైబుల్లో ఉంది ఇర్మి గ్రంథంలో మనం మినిసలు చూసిన కాబట్టి ఈస్ట్ స్టార్ ఇస్తారు ఇవన్నీ యాస్టర్ ఇవన్నీ ఒకటే పదాలు మరి విశేషంగా ఎస్తేర్ అనే పదం కూడా అందకేళ్ళు వచ్చింది ఎస్థేర్ అనేది పారసీక దేశంలో ఒక మంచి పేరు ఎస్తేర్ ఇస్తారు దేవతకు సాదృశ్యం ఇస్తారు దేవత ఈస్ట్ స్టార్ కాబట్టి కల్దీయులు ఆ దేవతలను అట్లా పూజించారు కాబట్టి ఎస్తర్ అనేది బైబుల్ పేరు కాదు నువ్వు క్రిస్టియన్ అయిన పేరు పెట్టినంత మాత్రం నువ్వు క్రిస్టియన్ కావు ఎస్తేరు కి ముందు పేరు ఏముండే హదసాన్ కదా హదసాన్ కదా హదస్ అనేది బైబుల్ పేరు కానీ ఎస్తిర్ అనేది తన మావ పెట్టిండ చిన్నైనా తన చిన్నైనా ఆ పారిసి దేశంలో ఆ అమ్మాయి గుర్తింపు పొందాలాగా కాబట్టి అటువంటి పేరు పెట్టిండి ఆయన పేరు మార్చిండి ఇటువంటి పేరు పెడితే ఊరికే మంచిగా ఆకర్షిపబడుతుంది అనేసి రాజు ఒక దినం ఆకర్షింపబడుతుంది అనేసి కాబట్టి ఎస్తి అని పేరు పెట్టిండి అని కానీ అసలు పేరు హతర్సార్ కాబట్టి ఎస్టర్ అనేది క్రిస్టియన్ పేరు కానీ కాదు బైబుల్ పేరు కానీ కాదు అది అనిల పేరు సరే మీరు అనొచ్చు మళ్ళీ నా పేరు కూడా అనిల్ పేరే కదా మళ్ళీ నువ్వేదో మార్చుకోలేదు నేను ఎందుకు మార్చుకుంటాను నిన్న మా బాబు నీ పేరు బాలేదు మార్చేసుకుంటున్నాడు మిమ్మల్ని నాకు కూడా నీ పేరు మంచిగా అనిపిస్తున్నాయి మార్చేసుకుంటావా అన్న ఎందుకు నాది క్రిస్టియన్ పేరు కదా అన్నాడు నాది ఎలిష్ నేను ఒక ప్రాఫిట్ పేరు కదా అంటే పేరు చెప్పుకున్నంత మాత్రం నువ్వేం ప్రాఫిట్లు కావు ప్రాఫిట్ లాగా జీవించడం జీవిస్తానే కదా ఇక్కడ మనుషులు ఈరోజు అంటే క్రైస్తవ సంఘమే అక్కడ అడ్డకారైతుంది అంటే అంటే దేవుడు ఆత్మ ఏ రీతిగా మనుషులని ప్రేరేపిస్తుందనే విషయం మనం బాగా అర్థం చేసుకోవాలా కానీ ప్రేమత్వం పొందుకోవాలనేది కూడా మన ఇది ప్రేమ సిద్ధాంతం కదా మనం నేర్చుకుంటుంది ఇక్కడ కాబట్టి కల్దీలను నిన్ను ఏరీతిగా హబకు జ్ఞాపకం చేసినట్టు కల్దీలు బహు క్రూరులు తమ ఉనికి పట్టు కాని వాటిని ఆక్రమించుకోవడానికి కొరకు బూది విస్తరించిన వాళ్ళు ఈ రోజు ఎవరు విస్తరించి బూది గంథములు చెప్పండి ప్రపంచమంతటా విస్తరించిన వాళ్ళు ఎవరు చెప్పండి ఒకటే తెగ నాకు నేను చూడుస్తుంది ప్రపంచమంతటా విస్తరించిన వాళ్ళు ఎవరు భూసంబంధులు వాళ్ళు ఎవరు ప్రపంచమంతటా విస్తరించిన మతం ఏంది అంతే కదా ప్రపంచమంతట విస్తరించారు వాళ్ళు కాబట్టి మాకు ఇప్పుడు గుర్తింపు స్పెషల్ గుర్తింపు కావాలా కొట్లాడుతున్నారు దాని గురించి ఆల్ క్రిస్టియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు కొట్లాడుతున్నారు మాకు గుర్తింపు కావాలని మాకు గుర్తింపు కావాలంటే మేము ఒక పొలిటికల్ పార్టీ తయారు చేసుకోవాలని ఇంకొకటి బయటకు వస్తున్నాడు ప్రపంచం అంత ఇటునే తరలేదు పెట్టడం ఇదంతా కాబట్టి ఇదంతా బబులోను అంటే బబులోను బాబేలు అంటే గలిబిలి అని అర్థం బాబేలు అంటే గలిబిలి ఇదంతా గలిబిలి ఇదంతా గలిబిలి మాదే కరెక్ట్ మాదే కరెక్ట్ అని అందరు అట్లనే అంటారు నాకంతా గలిబిలి లాగానే ఉంటది ప్రభుకి గలిబిలి నీకు కూడా గలీబిలే కానీ ఆయన అల్లరికి కర్త కాదు బాగా అర్థం చేసుకోండి అంటే గలిబిలి ఉండే స్థలంలో ఆయన ఉండడు అంతేరా ఎక్కడైతే గలిబిలి ఉంటదో అక్కడ ఆయన ఉండడు ఆయన అల్లరి అంటే గలిబిలి బాగా అర్థం చేసుకోండి అల్లరి అంటే నిజంగా కొట్టడుకున్నాం కాదు అలరి అంటే గలిబీలు అంత అంత అంత కన్ఫ్యూజింగ్ ఉంటుంది అన్నట్టు కన్ఫ్యూజింగ్ బాబేలు అంటే కన్ఫ్యూజింగ్ కూడా అంత కాబట్టి ఈరోజు మొత్తం కన్ఫ్యూజింగ్ ఎక్కడుంది ఒక్కొక్కరు ఒక్కొక్క లాగే చెప్పుకుంటా కన్ఫ్యూజింగ్ మీకుందా కన్ఫ్యూజింగ్ ఇక్కడ మీకు ఇక్కడ కన్ఫ్యూజింగ్ ఉంటే ఇది బాబేలే అనుకోలేదా కానీ నేను చెప్తున్నాను ప్రభు చెప్పినట్లు బాబేలి నుంచి బయటికి బోండి అబ్రాహమా బయటికి బో ఎక్కడి నుంచి అనే ప్రాంతం కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకోండి వాక్యాన్ని ముగించక ముందు కల్దీ కల్దీయులు కల్దియా అంటే నక్షత్రము అనర్థం ఉర్ అంటే అగ్ని అనర్థం జేమ్స్ స్ట్రాంగ్ నంబర్స్ నేను చూసాను పోయిన వారు అటు నాకు నంబర్స్ జ్ఞాపకం లేదు ఈరోజు కల్దియా అంటే నక్షత్రములు నక్షత్రము అనర్థం ఉర్ అంటే అగ్ని అనర్థం కాబట్టి నక్షత్రము అగ్ని ఇవన్నీ ఆత్మీయ సూచనలు వాటి సత్యాన్ని మీరు గ్రహించాలి ఇప్పుడు నక్షత్రములు అవి ఎప్పుడు ఉంటాయి నక్షత్రములు ఎప్పుడు కనిపిస్తాయి చీకట్లనే కనిపిస్తాయి కదా కాబట్టి ఇప్పుడు బాగా తెచ్చుకోవాలి తెర? నక్షత్రములు దేనికి సాదృశ్యం చీకట్లో తిరిగే వాటికి సాదృశ్యం కాబట్టి చీకట్లు కనిపించే వాటికి సాదృశ్యం కానీ అవి నిజమైన వెలుగు కావు నక్షత్రం అనేది నిజమైన వెలుగు కాదు చీకట్ కనిపించేది కాబట్టి నక్షత్రములు చీకటి వాట� సర్పాలకు సాదృశ్యం అంటే అగ్ని అగ్ని దేనికి సాదృశ్యం తేళ్లకు సాదృశ్యం కాబట్టి కల్దీయులు ఊర్ కల్దీయు అనేది ఒక దేశము అందులో ఊర్ అనేది ఒక ప్రాంతం అందులోంచి అబ్రాన్ని బయటకు తీసుకొచ్చేది అంటే నక్షత్రంలో సహవాసము అగ్ని సహవాసం నీకు అవసరం లేదు వారి సహవాసానికి బయటికి రా అప్పుడే నేను నిన్ను గొప్ప చేసేదను అప్పుడే నీ సంతానమును ఈకరే విస్తరింపజేస్తాను అప్పుడే నేను నీ సంతానం ఆశ్రయిస్తాను నీ సంతానము ఆకాశ నక్షత్రంలో వల్లే ఇసుక రేణులో వలే విస్తరిస్తది ప్రపంచమంతట కానీ ఇసెక్కడ విస్తరించేది శారీరకమైన ప్రజలు విస్తరించారా ఈ రోజు కూడా విస్తరించలే వాళ్ళు ఈ రోజు కూడా ఆరు లక్షల మంది వాళ్ళు నిజంగా అబ్రాహం సంతానం అయితే ప్రపంచమంతటా కదా ఆ వాక్యం ప్రకారంగా వాళ్ళు ఎందుకు విస్తరించాలి కాబట్టి వాళ్ళు కాదు అనేది ఇంత తేటగా రోజు అందుకే దళితులు రాష్ట్ర పత్రికల్లో ఏముందంటే ఆ సంతానము క్రీస్థాయి అంటే అబ్రహం సంతానం అబ్రామ్ సంతానం క్రీస్తండి క్రీస్తు పక్షంగా ఉన్న మనము ఆ సంతానమై ఉండి వాగ్దన వారసులమైన ప్రపంచమంతట విస్తరించింది ఇసల్ పదలే కానీ ఎవరా ఇసల్ పదలు అబ్రామ్ సంతానం ఎవరా సంతానము ఇస్సాకు వలన కలిగినది సంతానం అనబడదు అన్నాడు రోమరాష్ట్రపత్రిక పదకొండో అధ్యాయం వాటి ఎవరు ఆ సంతానము అబ్రాహ్మకు శారీరకంగా పుట్టిన ఇస్సాకు వలన కలిగినది కాదది అది ఆత్మీయ రూపకంగా ఏ సుప్రభు వలన కలిగినదే ఆ సంతానం కాబట్టి ఇప్పుడు ప్రపంచం విస్తరించింది ఏ సంతానం అబ్రామ్ సంతానమే ఎవరు సంతానం క్రైస్తవులే కాబట్టి ప్రపంచం విస్తరించింది వాళ్లే కానీ వాళ్ళు ఎట్లా జీవిస్తారు ఊర్ అనే ప్రాంతాలకెళ్ళి బయట రావాల్సింది పోయి కల్దియా ఊర్లో సహవాసం కలిగి అందుకే ఇందాక చూసినాం మనం చూడండి ఒకసారి ఏడవ వచనంలో హబకు గ్రంథం మొదట అధ్యాయము ఏడవ వచనం ఇది వారు ఘోరమైన భీకరం జనముగా ఉన్నారు ఎవరు కల్దీరు వారు ప్రభుత్వమును విధులను తమ ఇచ్చ వచ్చినట్లు ఏర్పరచుకున్నారు అంటే గలివిలి వాళ్ళు ఇష్టమైనట్టు చేసుకుంటారు వారి గుర్రములు చిరుతపుల కంటే వేగంగా పరుగులెత్తు ఎత్తును రాత్రి తిరుగులాడు తోడల అవి చురుకైనవి వారి రౌతులు దూరం నుండి వచ్చి తటాలన జరబడుదురు ఎర్ర పట్టుకున్నకై పక్షరాజు వడిగా వచ్చినట్లు వారు పరుగులెత్తి వత్తురు కాబట్టి వీళ్ళు మొత్తం భూమిని చుట్టుకుంటారు భూమిని ఆక్రమించుకుంటారు వీరిని లేపింది నేనే అని ప్రభు చెప్తున్నాడు వీరిని లేపింది నేనే ఇసల్పలు ఒక్క దేశంలో ఉన్నారు ఒకప్పుడు కానీ ఈ వాక్యం ఏమంటుంది తెలుసా చూడండి ఐదో వర్షంలో తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమించవలని ూది గంథముల వరకు సంచరించు ఉద్రేకము గల క్రూరులకు నేను రేపు చున్నాను మన ప్రభువే కల్దులను రేపుతున్నాడు ఎందుకో తెలుసా బూది గంధములు వారు మొత్తము ఆక్రమించుకుంటారంట కాబట్టి బూది గంథములు విస్తరించింది ఎవరు ఎవరు ఆక్రమించబడబోతున్నారు ఇవన్నీ మనకి బాగా దేవుడు తేటగా చూపిస్తుండడు ఒక దశలో కాదు ఎన్ని సార్లు వాటిని తిరిగి తిరిగి చూపిస్తుండ్రుడు కాబట్టి మనకు అర్థమైంది ఒకటి ఇప్పుడు నువ్వు హబక్కు లాగా జీవించాల హక్కు అంటే ప్రభుని హబకు కంటే అలింగనము చేసుకున్నడం అంటే మనం ప్రభుని హత్తుకున్నాం ప్రభు మనల్ని హత్తుకున్నాడు కాబట్టి మనం కూడా ప్రభుని హత్తుకొని ఆయన కొరకు జీవిస్తున్నాం కాబట్టి ప్రభుని హత్తుకోవడం అంటే తెలుసా ఆయన కలిగిన మనసు ధరించుకోవడం క్రీస్తు కలిగిన మనసు మీరు ధరించుకోవడమే నా ప్లేస్ లో ప్రభు ఏం చేస్తాడో నేను అది చేయడం ఆయన హత్తుకునడం ఆయన వాఖ్యలని హత్తుకోవాలి మనం ఆయన వాక్యాలను హత్తుకోవాలా వాటిని భాసికంలాగా మనం నుదుట కట్టుకోవాలి మన హృదయంలో జాగ్రత్తగా భద్రపరచుకోవాలా ఇది కొంతకాలం నీ చేతిలో ఉండదు కానీ హృదయంలో ఉండాలి కాబట్టి దాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించుకోవాలి దాన్ని మనం హత్తుకోవాలి ప్రభుని హత్తుక్కవాలా హబ్బకు కంటే హత్తుకోవడం కాబట్టి మనం ప్రభుని హత్తుకున్నప్పుడు ఇవన్నీ మనకు చూపిస్తుంది ప్రభు ఎందుకంటే నువ్వు ఆయన హత్తుకున్నప్పుడు ఇవన్నీ నీవైతాయి గ్రంథ వాగ్దనములన్నీ నావి అని పాటవాడినంత మాత్రం నావి నీవెట్లైతాయి కదా హతుకుంటే కాబట్టివన్నీ హత్తుకున్నప్పుడు ప్రభుయే వాటిని మీకు చూపిస్తూ అంటాడు మీరు ఏ రీతికి ఉన్నారు చూడండి నాకు సరి కనిపిస్తలేవు గాని అంటే అక్కడ ఎక్కడుందో నాకు కనిపిస్తలేదు అది కాదు సార్ ఇంకెక్కడుందో చూడండి కింద ఇవన్నీ ఈ జంతువులు ఈ మృగములన్నీ మనుషులే అనుంది అక్కడ వాక్యం ఎక్కడ ఈ ఈ జంతువులు ఈ పక్షులు ఇవన్నీ మనుషులే అనుంది కాబట్టి అవన్నీ అవన్నీ నిజంగా గుర్రాలు కావు అవన్నీ నిజంగా రౌతులు కావు అవన్నీ నిజంగా పక్షి రాజులు కానేగావు పద్నాలుగో వర్షం చూడండి ఎక్కడ వస్తారు అది ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమ్మనులుగా చేసేటివి కాబట్టి ఇవన్నీ మనుషులకు సంబంధించినవి అన్న విషయము చూడండి పాత నిబంధన కాలం చెప్తుండడు పాతవి గతించ పాత నిబంధన కాలం చెప్తున్నాడు దేవుడు చూడండి ఏలిక లేని చేపలతోను ప్రాకు పురుగులతోను అది ఇంగ్లీష్ బైబుల్ అక్కడ లేదు ఇంగ్లీష్ బైబుల్ ఏముంది ప్రాకు పురుగులను ఉందా క్రీపి అని ఉందేమో కదా చేపలతోను ప్రాకు పురుగులతోను నివు నరులను సమానులుగా చేసితివి వారు గాలము వేసి మానవులను అందరినీ గుచ్చి లాగి ఉన్నాడు ఎవడు వాడు ఇంగ్లీష్ బైబుల్లో ప్రాకు పురుగులను ఉందా వర్స్ ఆండ్రాయిడ్ ఫోన్ ఇప్పుడు త్రీ థౌజండ్కే వస్తుంది వర్డ్స్ ఫోర్టీన్ చాటర్ వన్స్ ఫోర్టీన్ కరెక్ట్ చూడండి తెలుగు బైబిల్ కి ఇంగ్లీష్ బైబిల్ కి ఎంత తేడా ఉందో ఫిషస్ నేమో మనుషులతో పోలిస్తున్నాడు అదే రీతిగా ఇక్కడ ప్రాకు పులుగులు ఉంది కానీ అక్కడ ప్రాకే జీవులను ఉంది ఏం ప్రాక్తాయి సర్పం కూడా ప్రాక్తది అది ఎందుకు అనుకోకూడదు కదా అక్కడ చాలా క్లియర్గా ఉంది ఇంగ్లీష్ బైబుల్లో కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకోవాలా నువ్వు ఎక్కడ చెప్తావు సర్పములు దీనికి సాధరించాం తేలి దానికి సాదరిశాం అని నేనుగా చెప్తుంది ఆ వాక్యం చెప్తుంది ఇప్పుడు అది నేను ఇప్పుడు జాగ్రత్తగా అండర్లైన్ చేసి రాసుకోవాలి నేను ఎవరైపో అడిగితే ఏ ఎట చెప్తాను సర్పములు పలాని వ్యక్తులకు సాదృశ్యం ప్రాకేర్యాన్ని పలాని మనుషులకు సాదృశ్యం చేపలు పలాని మనుషులకు సాదృశ్యం పక్షులు పక్షిరాజు పలాని మనుషులకు సాదృశ్యం తోడేళ్లు వేసిన వాడు లేదా ఇదిగో గొర్రెలను మిమ్మును గొడలను తోడెల మధ్యలకు గొడలను పంపిణీ పంపుతున్నా అంటాడు నిజంగా తోడెలా నిజంగా మీరు గొర్రెలా కాదు కదా శారీరకంగా మీరు గొరెలు కాదు శారీరకంగా వాళ్ళు తొడలు కాదు కానీ ఆత్మీయంగా వాళ్ళు తొడళ్లు ఆత్మీయంగా మీరు గొరెలు చెప్తున్నాడు అక్కడ ప్రటం గంధం అంతా అదే చిహ్నలు మిడతలు ఒక మనుషుల గుంపుకి సాదృశ్యం తేళ్లు ఒక గుంపుకు సాదృశ్యం ఇంకా రకరకాల చూస్తాం మనం కదా మోసే కాలంలో చూసిన ఆ తెగుళ్లు ఎన్ని తెగుళ్ళు అవి పది తెగుళ్లు అవన్నీ కనిపిస్తాయి మీకు ప్రటం గంధంలో ఎందుకంటే ఆది కాండంలో ఆరంభమైన ప్రగదనంలో ముగిస్తాయి ఆది కాండంలో ఒక చిన్న దేశంలో ఆరంభమైన సుధమ గుమరా చిన్న దేశాలే కదా చిన్న పట్టణాలే చిన్న దేశంలో దేవుడు శిక్షించాడు సుధమ యుగ సమాప్తిలో ప్రపంచమంతటా అది అది విధానాలు ప్రభు విధానాలు ఎందుకంటే విస్తరించింది ఎవరు ప్రపంచమంతటా విస్తరించింది అబ్రాహ్మ సంతానమే కానీ అబ్రాహ్మ సంతానం అని చెప్పుకుంటున్నారు వారు తిరుగుబాటుతనం చేసిన ప్రభు వారిని కల్దీలకు అప్పగిస్తుండ్రు కల్దీలెవరు బుధిగంతములు ఆక్రమించుకునేవాళ్ళు తమవి కాని ఉనికి పట్టలను ఆక్రమించుకునేవాళ్ళు వాడి వాడి ఎవరియో ఆస్తులు వాడు ఆక్రమించుకుంటాడంట అది మనము సరే కీలిక వచ్చేవారం చూసినాము దేవుడి యొక్క వాఖ్యాన్ని దేవించక వాటి కల్దీల నుంచి అబ్రాహ్మ బయటికి రా నువ్వు నీ భార్య బయటికి రాయన ఏం చేసిండు ఆయనతో పాటు ఆయన తండ్రిని ఆయన తమ్ముని పట్టుకొచ్చుకుండు చిన్న చిన్న కొడుకును పట్టుకొచ్చుకున్నాడు లోతును పట్టుకొచ్చుకుండా అబ్రామ్ సంపూర్ణంగా విశ్వసించిండు ఆ ప్రభుని చాలా మంది అంటారు సంపూర్ణంగా విశ్వసించింది ప్రభుని ఆయన అందుకే అబ్రామ్ తన దేవునికి స్నేహితుడు అని బిరుదు పొంది అబ్రామా నీవు లేచి నీ పితరులను నీ దేశమును నీ బంధువులను విడిచిపెట్టి రమ్మన్నాడు ఆయన ఏం చేసిండు పితరులు అంటే తండ్రి తండ్రిని తెచ్చుకున్నాడు బంధువుని తెచ్చుకున్నాడు తెచ్చుకున్నా లేదా వారిద్దరిని విడిచిపెట్టామన్నాడు మీరు అనొచ్చు తండ్రిని ఎట్లా విడిచిపెడతాం బ్రదర్ నీ బాధ్యత కదా తండ్రిని చూసుకోవడం పోషించడం నువ్వు లేకుంటే ఇంకొక తమ్ముడు వాడు కదా అబ్రామ్ ఇద్దరు తమ్ముళ్ళు కదా ఇంకొక తమ్ముడు కానీ తండ్రి అబ్రామ్ తండ్రి ఏం చేసింది సబ్రామ్ తంటున్నాడు నాకు మొత్తం తెలుసు పాలిథిన్ దేశం అంతా నేను చూపిస్తారని అని ఎంటొచ్చుండు ఇది అనలా పొద్దు తండ్రి నువ్వు ఇక్కడే ఉండు నా అంత నేనే పోవాలి ఎందుకంటే నాకు ప్రభువు చెప్పింది నా అంత నేనే పోవాలా నువ్వు వద్దు కానీ తనల్లేంలేనే నువ్వు నాకు పెద్ద కొడుకువి నువ్వు నీకేం తెలియదు ఈ సిటీ తప్ప ఊరికి తప్ప నీకేం తెలియదు బయటకు పోతున్నా అందుకే నీకు మంచి శక్తి బలం గల యోనస్తుడు కావాలి అందుకే లొత్తుని తీసుకపో అవి ఇచ్చింది ఇది మానవ తలంపులు అన్నట్టు విషయం మనం బాగా అర్థం చేసుకోవాలి అందుకే ఎన్ని సంవత్సరాలు నాకు జ్ఞాపకం లేదు అబ్రాహాము ఒక ప్రాంతంలో తన తండ్రి చచ్చిపోయేంత వరకు గుడలో వేసుకుంటాడు అక్కడ సంవత్సరాలు నాకు జ్ఞాపకం లేదు నేను చూసిన బైబిల్లో తన తండ్రి చనిపోయినాక అప్పుడు దేవుడు లేపుతాడు తని ఆ గ్యాప్ లో ఆ గ్యాప్ లో ఫిలిస్తీన్ వచ్చి వాగ్దన దేశం ని ఆక్రమించుకున్నారు ఫార్టీ ఇయర్స్ ఆ నలభై సంవత్సరం కావచ్చు నాకు జ్ఞాపకం లేదు తన తండ్రి చనిపోయేంత వరకు అక్కడే ఆపరేషన్ దేవుడు అబ్రాహాని నుని తండ్రి మీద ఆర్పడ్డావు నేను నిన్ను వాడుకోలేని దాని తర్వాత అక్కడి నుంచి ఇంకొంచెం దూరం పోయినాక లోతు ఉన్నాడు లోతు కూడా విస్తరించి కాని లోతు పనివారికి అబ్రాం పని వారికి కలహం పుట్టిచ్చింది ఎవరు ఉందా ఎందుకు పుట్టించి లోతు పనివారికి అబ్రాం పని వారికి కలహం పుట్టిచ్చింది ప్రభుయే మళ్ళీ శిష్యుల మధ్యలో కలహం ఎక్కడొచ్చింది రోడ్డు పుట్టించి పుట్టించింటా ఎవరు పుట్టిచ్చిండి కదా శిష్యుల మధ్యలో వాళ్ళంత రక్షణ వాళ్ళు కదా దేవుని నమ్ముకున్న వాళ్ళు కదా వాళ్ళకి ఎందుకు కలహం వచ్చింది దేవుడు ఎందుకు కల్పించింది ఈ విషయం బాగా అర్థం చేసుకోగల మీకు కలహం ఉంటే మీరు విస్తరించబడతారు మీరు ఒకటే జాగా సేవ చేసుకుంటున్నారు బాబుల్లాగా మీరు పోవాలా దేశమంతా విస్తరించాలా అప్పుడే నా సువార్త ప్రపంచాన్ని విస్తరించబడతారు అది దేవుని యొక్క ఉద్దేశం అది మనం మన శారీరక బలహీనతల వలన మనం అందరం ఒకటే జాగాలా ఉండి సేవ చేయాలనుకుంటాం కదా సిస్టర్ మీరు మేమంత కొన్ని జాగాల నుండి సేవ చేస్తే బాగుంటుందా ఎప్పుడు వైఎంసీలో కూర్చుంటాం అంటే ముసలాలైనంత కూర్చుంటాం ఇక్కడ ఇదే ఉండదు బిల్డింగ్ మనం ఎక్కడుంటావు ఇక్కడ ముసల కాకముందే చేసుకోవాలా పనులు మనం అదే అర్థం చేసుకోవాలా సరే ముసలనేది నీ శారీరకమైన తలంపది వయసుకు సంబంధించింది కదా నీ మనసుకు సంబంధించింది నువ్వు దేవుని సేవ చేయాలనుకుంటే ఎప్పుడైనా చేయొచ్చు సేవ ఏ కాలంలో చేయచ్చు ఈ క్షణాలు కూడా చేయొచ్చు కానీ ఆయన నడిపించబడు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలా నీలో అవిశ్వాసం రాకుండా కాపాడు ప్రభావాన్ని ప్రార్థించుకోవాలా ముందుకు వెళ్లిపోతున్నదా అటువంటి కృపించాలా ప్రార్థిస్తాం పరిశుద్ధు దేవా మీకు వందాలైనా మరోసారి మీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఆయన ఆయన కల్దీలకు సంబంధించిన వ్యాఖ్యలు మీరు మా తను మాట్లాడుతున్నారు ఈరోజు కల్దీలు లేక బబులోను మహాబబులోను లాగా ఉంది ప్రవ్వా ప్రపంచం ఇది విస్తరించిందని మీరు చూపిస్తున్నారు ప్రవ్వ దానికి దుస్థితి పట్టబోతుందని చెప్తున్నారు ఆయన ఎందుకంటే అది తన స్వద్గుర్తింపు కొరకు ప్రయాసపడుతుంది గాని మీ గుర్తింపు కొరకు ప్రయాసపడలేదు శ్రమపడతలేదు మేం దాని నుంచి బయటికి వచ్చినాం ప్రవ్వా దాంతో మాకే సహవాసం లేదు అది నక్షత్రంతోనూ అగ్నితోనూ సహవాసం కలిగింది సర్పంలతో తేళ్లతో చేపలు సహవాసం కలిగినాయి అని మీరు మాకు చూపి రోజు కానీ మాకు వాటితో ఏ సహవాసం లేదు కానీ మీరు ఆ గొప్ప జన సమూహాన్ని చూసి ఏడ్చినారు ప్రవ్వ ఒకరోజు వీరందరూ పట్టబడి కదుల చేతిలో మరణించబోతున్నారని మాకు కూడా అదే భారం ఉంది వారిలో అనేకులను మేము మీ చెంతకు నడిపించుకోవాలా అటువంటి సేవ కొరకు మీరు మమ్మల్ని ఏర్పరుచున్నారు కాబట్టి ప్రవ్వ ఎంత కష్టమైనను ఎంత బాధ ఎంత నష్టమైనను అది మేము కొనసాగించుకోవాలా మా జీవితంలో మా కాలము ముగించుకోకముందు మేం దాని సంపూర్తి చేసుకోవాలా మీరు ఈ లోకంలోకి వచ్చి మీ యొక్క పనిని సంపూర్తి చేసుకున్నారు మేం కూడా అది సంపూర్తి చేసుకోవాలా ఈ లోకాన్ని ముగించక అటువంటి కృపా భాగ్యాన్ని మాకందరికి అనుగ్రహించి మీరు ఆక్రవ సిద్ధపరచుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆమె